ఎలాగే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఆలోచన చెప్పు వారు అనేక రంగ రక్షణకరము అని మీ వాగ్దానాన్ని బట్టి స్పృతిస్తున్నాను దేవాలు విజయభాస్కర్ గారిని వాడుకున్న స్థుతిస్తున్నాం వారి కుటుంబాన్ని వారిని వారి పరిచర్లు దీవించండి ఈ భయోలు దీవించండి వాడు మాట్లాడిన డాక్టర్ గారిని కూడా బలపరచండి మీ ప్రభుత్వం నడిపించి అభిమాను దేశం నడుచున్నాం థ్యాంక్ యూ బైబుల్ కాలేజ్ స్టూడెంట్స్ లాగా మనం ఇక్కడ కూర్చొని నేర్చుకోవడానికి ప్రయాస పడుతున్నాం కదా ఉదయ కాలం నుంచి అనేకమైన విషయాలు మీరు నేర్చుకున్నారు చాలా మటుకు అవి ఇంతకు ముందు విన్నట్టు అనిపిస్తున్నాయా వినట్టు అనిపిస్తున్నాయా మీరు వినలేదు కరెక్ట్ కాబట్టి నీకు చాలా అవి ముఖ్యమైనవి కదా వాటిని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలా ఎందుకంటే భవిష్యత్తులో రాబో పరిస్థితులు చాలా కష్టమైనవి కదా మనం ఉంటున్నాయి దుర్దినంలాగా ఇవి మంచి దినంలా మనం ఉంటే దుర్దినంలే కాబట్టి సమయాన్ని పోనీక సదినం చేసుకోవాలి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి మన ప్రవర్తన ముఖ్యంగా చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అన్న ఆ యొక్క అంశం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు నేను ఒకటే గమనించండి ప్రతి విషయంలో మనము క్రీస్తుకు మాదిరిగా జీవించగలమా పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు కదా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నీ నేను ఈ ప్రశ్న వేసుకుంటా ఉంటాను ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి ప్రస్తుతం మీతో సంభాషిస్తున్నంత వరకు ఒకవేళ నా స్థానంలో ప్రభు నిలబడితే ఏ విషయం మాట్లాడతాడు ఏ రీతిగా మిమ్మల్ని సంబోధిస్తాడు నేను కూడా ఆ రీతిగా సంబోధించగలనా నేను కూడా అదే రీతిగా మాట్లాడగలనా అన్న ప్రశ్న వేసుకుంటాను నా స్థానంలో ప్రవ్వా నీవు నిలబడితే ఏ రీతిగా మాట్లాడతావు నేను ఆ రీతిగా మాట్లాడాలా సహాయంగా ఇచ్చే అని ప్రార్థన చేస్తాను మేము ఉదయ కాలం కూడా అదే రీతి ప్రార్థన చేసినాం మేము వచ్చిన ఈ యొక్క షార్ట్ టైమ్ ఇది చాలా షార్ట్ టైం మహాంటికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇక్కడ ఉండేది దాని తర్వాత వెళ్ళిపోతాం హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళిపోతే ఒక్కొక్కరం ఒక్కొక్కరు స్కాటర్డ్ గా వెళ్ళిపోతాం దారి కాబట్టి ఈ షార్ట్ టైమ్ ఎంత మ్యాక్సిమం ఇన్పుట్స్ మీకు ఇవ్వాలన్నా అనే ప్రయాసంతో మేమున్నాం కాబట్టి మీరు చాలా ఓపికతో వినండి మీకు ఎటువంటి ప్రశ్నలున్నా వాటి అన్నిటినీ లాస్ట్ కి భద్రపరచుకోండి సెషన్ అయిపోయినాక అప్పుడు మీరు రేజ్ చేయండి అప్పుడు సిస్టమేటిక్ గా మనం ఆన్సర్స్ ఇవ్వచ్చు కాబట్టి ఇప్పుడు మనం చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అన్న అంశాన్ని ధ్యానించిన ఇంతవరకు ఇప్పుడు పాస్టరల్ కేర్ అన్న సబ్జెక్ట్ ఇవన్నీ థియాలజీ కాలేజ్లో మనకు సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ షార్ట్ ఫార్మ్ లో మీకు క్లుప్తంగా వాటిని విశదీకరించడం జరగతుంది మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి చర్చ్ పాస్టర్స్ ఉన్నారు మీరు చాలా మంది వీటన్నిటిని మీరు అనుభవపూర్వకంగా చూసుకున్నారు కానీ సిస్టమేటిక్ గా చూసుకున్నారా అన్న విషయమే ఇప్పుడు మనం చర్చిస్తున్నాం కాబట్టి పాస్టరల్ కేర్ అంటే మీరు ఒక పాస్టర్ అయ్యుండి ఒక యాచకుడు అయ్యుండి ఏ రీతిగా మీ సంఘంలో ఉన్న సభ్యులతో మీరు సంబోధించగలుగుతున్నారు వారితో సంభాషించగలుగుతున్నారు వారి సమస్యలని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు వారికి మీరు ఒక మార్గాన్ని చూపించగలుగుతున్నారా ఉదాహరణకి హెల్త్ సమస్యలతో చాలా మంది వస్తా ఉంటారు వారికి మీరు ఇచ్చే సలహా ఏంది లేక పిల్లలు యవనస్తులు చాలా మంది వస్తూ ఉంటారు సంఘాలకి యవనస్తులోకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి వాటన్నిటికీ మీరు జవాబు ఇవ్వగలుగుతున్నారా వాడికి ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఎటువంటి ఉద్యోగం ఎటువంటి చదువులు ఎన్నుకోవాలా ఎటువంటి కెరియర్స్ ఎన్నుకోవాలనా అలాంటి అంశంలు రాబోతున్నాయి కానీ ఫాస్టర్వ్ అయ్యండి వాడికి ఒక మంచి మార్గాన్ని చూపించగలుగుతున్నావా అది నీ బాధ్యత కాదా చాలా మంది అది నా బాధ్యత కాదు నేను కేవలం ఆత్మీయంగా వాళ్ళని నడిపించగలిగితే చాలు అని అనుకుంటా ఉంటాం అనుకుంటామా లేదా వాడు ఎటువంటి ఉద్యోగం చదువుకుంటే చేసుకుంటే నాకేంది వాడు ఎటువంటి చదువులు చదువుకుంటే నాకేంది అన్న స్థితిలో మనం ఉంటున్నామా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు పాస్టరల్ కేర్ లో అదే రీతిగా హెల్త్ వారి ఎడ్యుకేషన్ సంబంధించి వారి మానసిక అభివృద్ధికి సంబంధించిన సాంఘిక పరంగా వాళ్ళు ఏ రీతిగా జీవించాలా అన్న అంశంలో సంఘము లేక చర్చ్ లేక పాస్టర్ అనేవాడు వాటిని అడ్రస్ చేయాలన్నా వద్దా అన్న అంశంనే ఫాస్టోరల్ కేర్ అంటాం లేక సంఘక్షేమం కొరకు సంఘక్షేమ అభివృద్ధి కొరకు నీవు ఎటువంటి యాక్టివిటీస్ లేక ఎటువంటి ప్రణాళిక లేక ప్రోగ్రామ్స్ ని మీరు తయారు చేసుకోవాలా అన్న అంశం మనము లేక సబ్జెక్ట్ ని ఫాస్టోరల్ కేర్ అని అంటున్నాం ఇక్కడ నాతో పాటు డా సంపత్ ఉన్నారు ఈ పాస్టోరల్ కేర్ అన్న సబ్జెక్ట్ లో తాను బాగా పొందిన వాడు నేను మీకు ఒక ప్లాన్ చూపిస్తాను బైబిల్ ప్రకారంగా ఆ ప్లాన్ మీకు నచ్చితేనే మేము చెప్పేది మీరు స్వీకరించగలరు లేదంటే ఏమవుతుంది తెలుసా మీరు అలా విడిచిపెట్టి వెళ్ళిపోతారు పాయింట్ నంబర్ వన్ ఏంది ప్రశ్న ఏంది పాస్టర్ అయిన నేను సంఘ క్షేమం కొరకు ప్రయాసపడుతున్నప్పుడు కేవలం ఆత్మీయ అంశం ప్రస్తావించాలన్నా లేక వారి శారీరకమైన అవసరం గురించి కూడా ప్రస్తావించాలనా వారి చదువులకు సంబంధించింది వారి జ్ఞానానికి సంబంధించింది వారి మానసిక అభివృద్ధికి సంబంధించింది వారి సాంఘిక పరమైన జీవితానికి సంబంధించిన అంశంలు కూడా నేను అడ్రస్ చేయాలన్నా అన్న ప్రశ్న మీకు చాలా అవసరం ఎందుకంటే అనేక ప్రాంతాలను మేము వెళ్తా ఉంటాం పాస్టర్స్ వాటిని పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరంటే టైం ఉండదు టైం ఉంటే మైండ్ ఉండదు కొంచెం కష్టం కదా చెప్పడం రీతిగా అన్ని నేనే చేయాలనా చాలా మంది పాస్టర్స్ ఇదే రీతిగా అన్ని నేనే చేస్తా అన్ని నేనే చేయాలనా అని కూడా తీర్మానించుకుంటారు అన్ని నువ్వే చేస్తే ఏం జరుగుతుంది నువ్వు స్ట్రెస్ అవుట్ అయిపోతావు అనారోగ్య ఫాల్ నీ త్వరగా కాలం ముగించుకుంటావు కాబట్టి మోసేకి సంబంధించిన రూపంలో మనకు తెలుసు మోసే కూడా అలసిపోతా కదా అప్పుడు తన మామ తనకు సలహా ఇచ్చిందా లేదా ఏమని సలహా ఇచ్చాడు మీకు తెలుసు ఏ రీతిగా ఈ యొక్క కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నప్పుడు ఇతరులకు ఎట్లా వాటిని డెలిగేట్ చేయాలా అన్ని నేనే చేసుకుంటా అంటే నువ్వు ఇంకొక లీడర్ ని డెవలప్ చేస్తలేవు ఇది మన బలహీనత ఇరవచ్చు చర్చ కాదు మన ఆర్గనైజేషన్స్ లో కూడా ఇదే బలహీనత నేనే లీడర్ ని నా తర్వాత ఇంకొక లీడర్ ఉండాలనా లేదా మోష యహోశివను ఏ రీతిగా తయారు చేశాడు యహోశివ కాలేబుని ఏ రీతిగా తయారు చేశాడు కాలేబు తర్వాత ఆ రీతిగా తయారు చేసినట్టు మనం చూస్తూ ఉంటాం సెకండ్ లెవెల్ లీడర్షిప్స్ మనం డెవలప్ చేస్తా లేని చర్చ ఒకవేళ సెకండ్ లెవెల్ లీడర్ వస్తా ఉంటే వీడు నాకు త్రెట్టేమో వీడి ద్వారా నా సమస్య నా చర్చ ఏ రీతి అని వాడిని అనుమానించడంలో మనం సమయాన్ని వృధా చేస్తున్నాం అది సౌలు ఆత్మ కదా సౌలులో మనకు అటువంటి ఆత్మగా అనిపిస్తుంది విషయంలో కాబట్టి అటువంటి ఆత్మని పరిశీలించాల జాగ్రత్తగా వాటిని పరిశీలించి మన సంఘం యొక్క అభివృద్ధి చర్చ్ డెవలప్మెంట్ ని మనం ఏ రీతిగా అడ్రస్ చేయాలా అనేది పాస్టోరల్ కేర్ దానికి సంబంధించిన ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను ఆ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ బాధ్యత ఎటువంటిది అనేది మీకు ఇంకా మరీ తేటగా కనిపిస్తావు లూకాసు ఈ వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను అదే వాక్యము మీకు సమయాల గ్రంథాలు కూడా చూస్తాం మనం బాలడైన సమయంలో ఏరీతిగా ఎదిగిండు అన్న విషయం కదా రెండవ అధ్యాయం లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చిన ఈ విషయానికి వచ్చాం జాగ్రత్తగా మనం మన ప్రభు ఏ రీతిగా వరదలేండు కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకున్న మనము ఆ రీతిగా వరదలాలన్నా లేదా ప్రశ్న రెండోదిగా మన ప్రభు ఆ రీతిగా వరదల్తే మన సంఘం కూడా ఆ రీతిగా వరదలాలన్నా లేదా అనేది రెండో ప్రశ్న ఈ ప్రశ్నని మీరు ఎన్నిసార్లు మల్టీప్లై చేయగలిగితే అన్ని ప్రశ్నలు మీకు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ సేవా కార్యక్రమాలలో మీ చర్చిలో పాయింట్ నంబర్ వన్ చూడండి ఆ వాక్యం చదువుతూ ఈ విషయాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోండి నా బాధ్యత కేవలము ప్రజలని రక్షణ నడిపించి వారిని ఆత్మీయంగా ఎదిగింపజేసి విడిచిపెట్టడమేనా లేక ఇంకా ఏమైనా ఉన్నదా చూడండి మొదటిదిగా ఆ వాక్యం చదువుతూ యాభై రెండవ యేసు జ్ఞానమందును వయసు దేవుని దయదును మనుషుల దయదును వారి ఇది ఇది ఫౌండేషన్ వాక్యం ఇది ఇది సంఘ అభివృద్ధి గురించి సంఘ క్షేమం గురించి ఫౌండేషనల్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్ లో ఫౌండేషన్ అంటే అదొక పునాది లాంటిది నీ సంఘము ఏ రీతిగా వరదలాలా నీ ప్రభువు ఏ రీతిగా వరదలిండో సంఘం కూడా అదే రీతిగా వరదలాలా అనేది అక్కడ ఆ వాక్యమే మనకి సూచిస్తుంది కాబట్టి మన ప్రభువు ఏ రీతిగా బాలీవుడ్గా ఉన్నప్పుడు వరదిలిండు అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మొదటిదిగా జ్ఞానమందు కదా జ్ఞానమందు వర్దిలిండు కాబట్టి జ్ఞానము ఇంగ్లీష్ లో ఏముందంటే విజ్డమ్ అనుంది విజ్డమ్ జ్ఞానం రెండవది వయసంటే చూడండి ఇక్కడ ఫిజికల్ శారీరకంగా కూడా వర్దిలిండు ఫిజికల్ గా మూడవది దేవుని దయందు చెప్పండి దయ దేవుని దయ అంటే దేని సంబంధించింది స్పిరిచువల్ స్పిరిచువల్ గా కూడా అభివృద్ధి చెందిండు వరదలిండు చివరిగా ఎవరి దయందు మనుషుల దయందు అంటే సోషల్ విజ్డమ్ అనే బదులు నేను ఇంకొక పదాన్ని వాడుతున్నాను ఇక్కడ విజ్డమ్ అనే బదులు ఇంగ్లీష్ పదము సైకాలజికల్ ఈ నాలుగు క్రైస్తవ జీవన అభివృద్ధికి పిల్లర్స్ వంటివి నాలుగు పిల్లర్స్ ఇవి మీరేమంటారు తెలుగులో పిల్లర్స్ ని స్తంభాలు స్తంభాలు అంటారు స్తంభాలంటారు మూల స్తంభాలు కాబట్టి ఇవి నాలుగు మూల స్తంభాలు క్రైస్తవ జీవితానికి ఎందుకంటే మన ప్రభు కూడా ఈ నాలుగు స్తంభాలు అన్న అభివృద్ధిలో ఎదిగినట్లు వాక్యమే సాక్షనిస్తుంది కాబట్టి మన ప్రభు అది ఎదిండు కాబట్టి వ్యక్తిగతంగా మనం కూడా అదే రీతికి ఎదగాల ఎందుకంటే ప్రభులు బోల్ నడుచుకోవడం అంటే అదే కదా ఆయన ఏ రీతిగా ఎదిగిండో మనం కూడా అదే రీతిగా ఎదగాల అదే విధంగా మన కుటుంబ సభ్యులు కూడా అసలు ఎదగాల పాస్టర్ ఒకటే కాదు పాస్టర్ అమ్మ కూడా అదే రీతిగా ఎదగాల పాస్టర్ పిల్లలు కూడా అదే రీతిగా ఎదగాల ఆ వాక్యము మనకి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే వాక్య లేకపోతే కొంచెం డౌట్స్ వస్తూ ఉంటాయి కదా అందుకే థియాలజీ క్లాసెస్లలో ఫౌండేషన్స్ అన్ని వాక్యమే మీరు ఈ కోర్స్ చేస్తే వాక్యపరంగా ఉందా లేదని పరిశీలించుకోవాలి అందుకే బెర్యల గురించి మీకు తెలుసు అపోసకరంలో గనులు ఎందుకు తెసలోనికుల కంటే గనులు ఎందుకు వచ్చిన వాడు గాని దేవుని వాక్యము చెప్తున్నప్పుడు బైబుల్లో ఉందా లేదని పరిశీలించిన వారు కాబట్టి మీరు కూడా అంతే మీ సేవలో వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఈ వాక్యం బైబుల్ నుంచి వచ్చిందా లేదా అని పరిశీలించుకోవాలా పరిశీలించి స్వీకరించినప్పుడు అప్పుడు నీ విశ్వాసం బలపడతాడు లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది థియాలజీ కోర్సెస్ వల్ల మోసపోయే చాలా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రకరకాల డాక్టరేట్స్ టీచ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మేము ఆ కోర్సెస్ చేసిన వాళ్ళం పొందిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసండి రకరకాల ప్రొఫెసర్స్ రకరకాల దేశాల నుంచి వచ్చి చెప్తా ఉన్నప్పుడు అవి విన్నప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి ఏది స్వీకరించాలో తెలియదు అందుకు ఒకటే స్టాండర్డ్ ఏంటంటే దేవుని వాక్యంలో ఉందా లేదా దేవుని వాక్యంలో ఉంటే దాన్ని అయితే స్వీకరిస్తాను కాబట్టి ఇప్పుడు చూడండి పాస్టోరల్ కేర్ అంటే చర్చ్ యొక్క క్షేమం గురించి మీరు ఎటువంటి ప్రయాసం పడాలా అనేది ఈ వాక్యం హెచ్చరిస్తుంది మానసికంగా అంటే తెలుగులో సంపదొచ్చి రాస్తాడు మనకు అవన్నీ తెలుగుల తర్వాత సైకాలజికల్ అంటే మానసికంగా ఒక వ్యక్తి ఒక విశ్వాసి ఏ రీతిగా అభివృద్ధి పొందాలా అదే సైకాలజికల్ లేక జ్ఞానమందు జ్ఞానమందు వదిలాలంటే సైకాలజికల్ గా మీరు బాగా డెవలప్ అవ్వాలంటే మీ మనస్తత్వంని ఏ రీతిగా మార్చుకోవాలి ప్రభు చెత్త ప్రభుత్వం దేవుని తట్టుకో దేవునికి అంగీకారంగా నీ మనసుని ఎట్లా డెవలప్ చేసుకోవాలా అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే సమస్తం ఎక్కడ జరుగుతుంది చెప్పండి నీ హృదయమే కదా సమస్తం నీ హృదయలో జరుగుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలంటే దాన్ని దాన్ని ఏరితే కంట్రోల్ చేసుకోవాలి మీ వల్ల సాధ్యం కాదు అది అందుకే ఈ వాక్యమే హెచ్చరిస్తుంది మానసికంగా నువ్వు ఏరితిగా వర్దిల్లాలా అది దేవునికి అనుగుణంగా ఉండాలా ఆ ప్రోగ్రామ్స్ గురించి మనం ఈరోజు చెప్పబోతున్నాం ఏరంటే మీ ఒక సంఘము మానసికంగా ఎట్లా అభివృద్ధి పొందాలా ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలా మీ సంఘ సభ్యులు ఏ రీతిగా అభివృద్ధి పొందాలా మానసికంగా ఎటువంటి పుస్తకాలు చదవాలా ఏ రీతిగా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలా ఎటువంటి చదువులు చదవాలా పిల్లలు యవనస్తులు ఎటువంటి కోర్సెస్ చేయాలా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలా ఎట్లా వాటికి కోచింగ్ తీసుకోవాలా పరీక్షల కొరకు ఎట్లా సిద్ధపడాలా పరీక్షలలో టాప్ స్కోర్స్ ఎట్లా రావాలా మీ చర్చలో యవనస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలా అంటే మీరు ఆ యొక్క అంశం ప్రాధాన్యత ఇవ్వకపోతే రారు కదా మీ చర్చలో ఫెయిల్ అయిన పిల్లలు అనుకోండి మీకే సిగ్గు నేను ఒక రీతికి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి అంటే ఈ యొక్క మూల స్తంభాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు కాబట్టి పాస్టరల్ కేర్ అన్నప్పుడు ప్రతి స్తంభానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే నీ సంఘం ఎట్లా బ్యాలెన్స్ గా నిలబడగలదు ఒక్క పిల్లర్ మీకున్న తక్కిన పిల్లర్స్ మీద ఎట్లాది బరం అడిషనల్ లోడ్ కదా కానీ నేను మీకు చెప్తున్నాను ఈరోజు జాగ్రత్తగా వినండి ప్రతి చర్చ్ ప్రపంచమంతటా ప్రాధాన్యత ఇచ్చేటిది ఇది ఒక్క పిల్లర్కే ప్రతి చర్చ్ మీరు ఎంత అనుభవస్తులైనా కావచ్చు మీరు ఎంత చదువుకుని ఉండొచ్చు ఈ మాటని మీరు తృణీకరించడానికి తిరస్కరించడానికి వీల్ ప్రతి చర్చ్ ప్రాధాన్యత ఇచ్చేది కేవలం ఆత్మీయ మూల స్తంభం ఆ అభివృద్ధికి ఎక్కువ సమయం గడుపుతాంటారు తప్పు అని నేను చెప్పలేదు మీరు ఎక్కువ టైం స్పిరిచువల్ పిల్లర్కే ప్రాధాన్యత ఇచ్చిండ్రు తక్కిన పిల్లర్స్ నిర్లక్ష్యం చేసిండ్రు లేక అప్పటింత అప్పుడింత సమయం గడిపారు కానీ పర్ఫెక్ట్ టైం మీరు పెట్టలేదు ఒకవేళ మీరు కరెక్ట్ నేను తప్పంటే సరి చేయండి లేదు బ్రదర్ మీరు చెప్పేది తప్పు మా చర్చలో మేము అన్ని పిల్లర్స్ కి ప్రాధాన్యత ఇచ్చినామంటే అది నేను ఒప్పుకోను ఎందుకంటే ప్రపంచమంతటా నెరవేరుతుంది ఒక సంస్థకు సంబంధించిన కాదు ఒక చర్చకి సంబంధించిన కాదు ఇది ప్రతి మూల స్తంభానికి నువ్వు సమానమైన బా ప్రాధాన్యత ఇచ్చినవా ఈరోజు మనము ఇంకొక హాఫ్ అవర్ లో ఆ ఎట్లా ప్రాధాన్యత ఇవ్వాలనేది నేను మీకు ప్లాన్ ఇవ్వబోతున్నాను ఎందుకంటే నేను వాటిని ప్రాక్టీస్ చేసిన వాడిని కాబట్టి చెప్తున్నాను అవి రియలీ వర్క్ అవి నిజంగా పనిచేస్తాయి తర్వాత చాలా మంది ఒక బలహీనత కలిగిన వారు ఏం ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా డబ్బులు కావాలి కదా బ్రదర్ అంటారు నేను అది ఒప్పుకోను అక్కడనే నీ బలహీనత ప్రతిదానికి డబ్బుతో కనెక్ట్ పెట్టడంలో నువ్వు తప్పు పని చేస్తున్నావు డబ్బు లేకుండా ఎన్నో పనులు చేయగలం అది నేను మీకు రుజుపరచగలను ప్రతి దానికి డబ్బు కనెక్షన్ పెట్టేసి వెనకంజ వేయడము మనకి అలవాటు అయిపోయింది డబ్బు వస్తేనే చేస్తాను డబ్బు లేకుంటే నేను చేయలేను ఇరవై సంవత్సరాల నుంచి అనుభవం ఎవడి నుంచి ఒక్క పైసా ఆశించకుండా మేము చేస్తున్నాం ఈ సేవ ఎందుకంటే దేవుడు తలాంతులు ఇచ్చాడు రకరకాల తలాంతులు ఇచ్చిండు పౌలు కూడా ఉండే కదా ఆయన అంటాడు నేను ఎవరి మీద నేను ఎవరికి భారంగా లేనంటాడు ఎవరి మీద నేను ఆధారపడలేదంటాడు ఎవరి నుంచి ఏది ఆశించలేదు అంటాడు మరి ఏ రీతిగా సేవ చేశాడు ఆయన రాసినంతగా నూతన నిబంధన పుస్తకంలో పత్రికలు ఎవరైనా రాశారా ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ న్యూ టెస్ట్మెంట్ పుస్తకాలు అతనే ఆయన తిరగని ప్రాంతాలు ఉన్నాయా ఎథెన్స్ గ్రీసు ప్రాంతం అంతా మార్చుకున్నాడు యూరోప్ అంతా గడగడలాడించిన వాడు సేవలో అన్ని దేశాలు తిరిగి సువార్తలు ప్రకటించాడు మీకు ఎంతమంది తెలుసు పావులు ఏడు సంఘాలు స్థాపించి ఏడు సంఘాలు ఏడు సంఘాలకి పత్రికలు రాసిండు ఆయన ఆయన సేవ ప్రతిఫలం ఏడు సంఘాలు కానీ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను చర్చ్ అడ్మినిస్ట్రేషన్ లో ఆ విషయాలు రావు సాధారణంగా ఈ రోజు మనము చర్చ్ కట్టుకుంటున్నాము దాన్ని మేనేజ్ చేయడము కష్టతరం ఆ టాపిక్ మాట్లాడుతున్నాం గాని ఆ రోజులలో మనకి ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు అపోస్టకార్యం చేయండి ఒకసారి అపోష్ట కార్యము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో ఇది ఎప్పుడన్నా నీరు ధ్యానించ చదివింటారు ఖచ్చితంగా వాక్యం చదువుతాం కానీ ధ్యానిస్తున్నావా దాన్ని ధ్యానించి ప్రవ్వా ఈ వాక్యం ద్వారా నా అతను మాట్లాడు ప్రవ్వా అంటే ఆయన మాట్లాడే దేవుడు కదా ఖచ్చితంగా నీ మాట్లాడేవాడు చర్చెస్ ఎందుకు ప్రాధాన్యత ఇస్తాం బైబుల్లో చర్చ్ అనేది ఉందా ఎవరని చెప్పండి పాత నిబంధన కాలంలో బిల్డింగ్స్ ఉండే టెంపుల్ ఉండే హృత నిబంధన కాలంలో టెంపుల్ లేదు కదా బిల్డింగ్స్ లేవు బిల్డింగ్ మనం ఎందుకు పెట్టుకుంటున్నాం విశ్వాసులు అక్కడ సహవాసం కలిగి ప్రార్థించడం కొరకు అంతకంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత లేదు ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ గురించి మనం ప్రయాసపడుతున్నాం కొట్లాడుకుంటున్నాం పాలిటిక్స్ డబ్బులు అంత మోసము అన్ని రాంగ్ రిపోర్ట్స్ రాస్తున్నాం ఇందాక డాక్టర్ భాస్కర్ చెప్తుంటే నాకు ఆ విషయం చాలా జ్ఞాపకం కింది ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్స్ తో పనిచేసిన వాడిని ఎంతో చార్టెడ్ అకౌంటెంట్స్ ఎంతో అకౌంటెంట్స్ తో పనిచేసిన వాడిని చార్టెడ్ అకౌంటెంట్స్ కి తెలుసు చర్చెస్ అకౌంట్స్ సరిగ్గా మెయింటైన్ చేయవని ఒక చర్చ చూపించండి నాకు ఒక చర్చ్ చూపించండి క్లీన్ అకౌంట్స్ రాసిన చర్చ్ ప్రతి అకౌంట్ వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి రిసిప్ట్ కరెక్ట్ రిసిప్ట్ అని అది తీసుకపోయి చార్టెడ్ చూపించండి ఒక్క చార్టెడ్ అకౌంట్ ఏంటి సాక్షి ఫలాని చర్చ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు అని చెప్పిన ఒక్క సాక్షి నేనులే ట్యాంపర్ చేసి రకరకాల రిసీదు లేనివి కల్పించి ఆ కరెక్షన్స్ అన్ని చేసి అడ్జస్ట్మెంట్స్ చేసి చార్టెడ్ అకౌంటెంట్ సైన్ చేసిస్తే ఆ సర్టిఫికేట్ తీసుకుని మీరు సొసైటీకి సబ్మిట్ చేస్తున్నారు అది జరుగుతుంది ప్రపంచంలో అంతా ఎక్కడ మీ అకౌంటెంట్ చెప్పకపోవచ్చు ఫాస్టర్ బట్ పాస్టర్ కి తెలియకపోవచ్చు తెలిసినా పర్లేదు చార్టెడ్ అకౌంటెంట్ సైన్ చేసింది కదా అని సమర్థించుకుంటున్నాం ఆ రీతిగా సమర్థించుకోవడం వల్ల మనం కరెక్ట్ గుంటున్నామా ఒక్క చిన్న లెక్కలో తప్పిపోయినా కానీ నీ విశ్వాసం తప్పిపోయినట్లే ముద్ద అంత మంచి ఉన్నా ఇంత పులుపు కలిసినా ఏమవుతుంది తక్కిన ముద్ద అంతా పులిస్పెనట్టే కదా అటువంటి సేవలో మనం ఉండొద్దు అంటే ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ మొదటి నుంచే ఈ పునాదులలో మీరు జాగ్రత్తగా అభివృద్ధి పొందడం నేర్చుకోండి ఆ ప్లాన్స్ నేను మీకు ఇస్తే మీరు వచ్చి ఆ ప్లాన్స్ జాగ్రత్తగా నేర్చుకోండి నేను చెప్తున్నా మీకు డబ్బులు అవసరం లేదు డబ్బులు లేకుండా సంఘాన్ని ఎట్లా అభివృద్ధిలోకి తీసుకొని రావాలా ఎందుకంటే దాన్ని అభివృద్ధి పరచబడ్డ నువ్వా ఆ విషయం ఒకటి అర్థం చేసుకోండి సమస్తమైన సాధ్యం డబ్బులు మనం కనుకున్నాం ఈ లోకంలో ప్రతిదానికి డబ్బుతో ముడిపరుస్తున్నాం అది మన గుణగణం కానీ ఆయన గుణగణం అది కాదు ఆయన విధానాలు చాలా ఆశ్చర్యకరమైన విధానాలు ఆయన సంఘాన్ని ఎట్లా అభివృద్ధి పరుస్తారనేది ఆశ్చర్యంగా ఉంటుంది అది అభివృద్ధి పొందినాకనే జరుగుతుంది కదా చాలా మంది పాస్టర్స్ వచ్చి ఈ ప్రశ్నలు మాకు పలాని వ్యక్తి అద్భుత రీతిగా తన కుటుంబంలో స్వస్థతలు జరగడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎంతో ఆసక్తితో ల్యాండ్ డొనేట్ చేయాలనుకుంటున్నారు చర్చ్ కన్స్ట్రక్షన్ కోరు ఏం చేయాలా సాధారణంగా వాళ్ళు పాస్టర్ పేరున ఇస్తా అంటారు భాస్కర్ గారు ఏమన్నారు పాస్టర్ పేరు మీద తీసుకోద్దు మీరు ఎక్కడ తీసుకోవాలా సొసైటీ పేరు మీద తీసుకోండి మీ చర్చ్ సొసైటీ పేరు మీద తీసుకోండి అంటున్నాడు వాళ్ళు చర్చి సొసైటీకి ఇస్తారా పాస్టర్ ఇస్తారా ఖచ్చితంగా పాస్టర్ కి ఇస్తారు పాస్టర్ కి చర్చి మీదకి ట్రాన్స్ఫర్ చేయాలనా నా పేరు మీద కట్టుకోవాలన్నా ఇవి ఖచ్చితంగా ఉండే ప్రశ్నలు ఎందుకంటే వెరీ రీసెంట్లీ నాకు ఒక ప్రశ్న వచ్చింది అప్పుడు నేను ఏం చెప్పాను చెప్పండి వాళ్ళు నీ ఇంటికి నీ పేరు మీద ఇస్తా అంటున్నారు కదా నీ పేరు మీద కట్టుకో వీళ్ళు చర్చకి ఇవ్వనంటున్నారు నీకు ఇస్తా అంటున్నారు నువ్వు రిజిస్టర్ చేసుకో నీ పేరు మీద కట్టుకో మన చర్చ ఎట్లా ఇవన్నీ చాలా సమస్యలు అనవసరంగా మనం చికులలో పడుతున్నాం వీటిని అర్థం చేసుకోక కంపాంటీటింగ్ దాని తర్వాత పోలీస్ పర్మిషన్స్ ఉండాలా దాని తర్వాత సొసైటీ పర్మిషన్స్ ఉండాలా దాని పంచాయతీ పర్మిషన్స్ ఉండాలా ఎన్ని పర్మిషన్స్ అవసరమో చాలా కాంప్లికేటెడ్ ఇవన్నీ అందుకు నేను ఈ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఇరవై నాలుగో వర్షంలో ఏమంటున్నాడు జగత్తులు అందరు సమస్త చూడండి ఈ లోకం అంతా ఎరితిగుందన్న విషయం చెప్తాను తర్వాత నివసింపడు హస్త ఆలయంలో నివసింపడు ఇది కొంచెం కష్టం మీకు వినడం కానీ బాగా చేసుకోండి మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ మందిరంలో ఆయన నివసించను అన్నప్పుడు ఎందుకు మరది అని వస్తుందా కానీ చర్చ నడిపించక తప్పదా లేదా మనం చర్చ రన్ చేయాలా లేదా ఇవన్నీ కన్ఫ్యూజన్ వెరీ కాన్ఫ్లిక్టింగ్ పరిస్థితులు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఒక చర్చ్ బిల్డింగ్ ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలా మీకు ఈ ప్రాంతంలోనే నేను అది చూస్తూ ఉంటాను తెలంగాణ ప్రాంతంలో అరీతి ఉండవు చర్చెస్ ఆంధ్ర ప్రాంతంలో చర్చలు ఎట్లా ఉంటాయి తెలుసా మీకు తెలుసు అవి చాలా గంభీరంగా అనిపిస్తూ ఉంటాయి పైన గోపురము గోపురం మీద సిల్వ దాంట్లో గంట్ అది బెల్ చాలా గంగిరంగా ఉంటది అంటే చర్చ్ అంటే ఇట్లా ఉంటది అని చూపించాలంటే ఇక్కడికే రావాలా కానీ తెలంగాణ ప్రాంతాల్లో అట్లా ఉండవు చర్చెస్ సింపుల్ గా స్లాబ్ వేసేసి రెక్టాంగులర్ షేప్ లో ఇల్లు కట్టేసి లోపలంతా ఎంటీ స్థలం పెట్టేస్తారు అది చర్చ్ లాగా కనిపించవు అని నేను దాన్ని పొగొడతలేను బాగా అర్థం చేసుకోండి మీకు ఈ విషయాలు అర్థం కానగర నేను చెప్తున్నాను మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ మందిరంలలో దేవుడు నివసించడు అని ఎక్కడ నివసిస్తాడో మీకు తెలుసు కదా ఎందుకు నీ శరీరమే దేవుని ఆలయము ఆయన ఎక్కడ నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు పరిశుధ స్థలంలో ఎక్కడుంది నీ పరిశుధ స్థలము నీ హృదయం కదా అక్కడ నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఇది మందిరము ఇది దేవాలయం దీని మీద డబ్బులు ఖర్చు పెట్టక నువ్వు చేసిన తప్పు పనేది బిల్డింగ్స్ మీద కేవలము గోపురం మీద ఐదు నుంచి పది లక్షలు ఖర్చు పెడతారు ప్రాంతంలో నాకు తెలుసు ఎందుకంటే అవన్నీ క్యాల్కులేషన్స్ మేము చేస్తాం ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నాం కాబట్టి ఐదు నుంచి పది లక్షలు గోపురానికి పెట్టడంలో వచ్చే పరిశోధన ఏందో ప్రభు మెచ్చుకునేది ఏందో అర్థం చేసుకోండి కాబట్టి నా సలహా ఏందంటే మీరు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఆలోచించి కన్స్ట్రక్ట్ చేయండి మనుషులు అకామడేట్ అవ్వడానికి కొరకు మనుషులు మంచిగా కూర్చోవడానికి కొరకు కట్టుకోండి అంతేగాని ఆ డబ్బుని ఆ అలంకరణ మీద వృధా చేయకండి తర్వాత ఖచ్చితంగా ప్రభు ఆ బిల్డింగ్స్ అలా ఉన్నాడు ఎందుకంటే ఈ వాక్యాన్ని రుజువుపరుస్తుంది నేనుగా చెప్పేవాడిని ప్రభు మనుషుల హృదయలలో నియమిస్తాడు కాబట్టి మీరు ఏం చేయాలా ఆ స్థలాన్ని ఏ రీతిగా మీరు పరిగణించాలా లేక ఏ రీతిగా వాటిని మీరు గుర్తించాలా నా దృష్టిలో నేను చెప్తున్నాను కేవలం ఆదివారము మీరు వర్షిప్ చేసుకునేంత వరకే అది మందిరం ఎందుకంటే మనుషులు అక్కడ జమ్మితారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు గుడి నాన్నవాన అక్కడ నేను వారి మధ్యలో నివసిస్తా అన్నాడు కాబట్టి ఆదివారం ఒక రెండు మూడు గంటలు చర్చ నడిచినంత వరకు అది చర్చ ఆ రెండు మూడు గంటల తర్వాత అది చర్చి కాదు ఈ వాక్యం ప్రకారంగా అర్థమవుతుందా ఈ వాక్యం ప్రకారంగా అది కేవలము ఒక బిల్డింగ్ కాబట్టి దానికి ఎందుకు మనము అంత పరిశుద్ధత అటాచ్ చేయాలా చెప్పండి దానికి ఎందుకు అంత పరిశుద్ధత అటాచ్ చేయాలా మోసతో ప్రభు మాట్లాడింది ఒకసారి మండుచున్న పొదవ సంబంధించిన రూపాణం అదే కదా ఇది పరుశుద్ధ స్థలం కాబట్టి నీ చెప్పుల జారా విడిచిపెట్టి రమ్మన్నాడు మరోసారి ఏమంటాడు ఈ చెప్పులు వేసుకోండి రమ్మంటాడు ఎందుకన్నాడు ఆ రీతిగా మీరు అర్థం తీసుకోవాలా ఆ స్థలానికి సంబంధించింది కాదు పరిశుద్ధత సమరస్తితో మాట్లాడేటప్పుడు ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు సమరస్తి అంటుంది అయ్యా మీకంటే ముందే మాకు గెరిజింబు పర్వతం మీద మందిరం ఉండే సులమోను రాజు ఎరుసలెం మందిరం కట్టాడు కానీ ఎరుసలే మందిరం కంటే ముందటి నుంచే గెరిజిం పర్వతి మీద మాకు మందిరం ఉండే దాని కంటే ముందు ఏలి శిలోహులో మందిరం కట్టించుకున్నాడు ఇస్రాల్ పల్లెలు ఎన్నో మందిరాలు కట్టుకున్నారు అక్కడ చాలా మందికి తెలియదు విషయం ఇస్రాల్ పల్లెలు కూడా మర్చిపోయారు క్రైస్తులు కూడా తెలియదు ఎన్ని మందిరాలు కట్టారు వాళ్ళు ఆ రోజు కానీ ఈరోజు ఏ మందిరం లేదు అక్కడ సొలోమును కట్టిన మందిరం కూడా లేదు ఎందుకు మన ప్రభు ప్రవచనం నెరవేరింది రాయి మీద రాయి ఉండదు ఆ మందిరము పడద్రోయ ఈ రోజు దాని ఒక్క సూచన కూడా నీకు కనిపించదు అక్కడ ఎందుకు తెలుసా మన ప్రభు అసలు మందిరం కానీ క్రైస్తవులు ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారంటే అక్కడ మందిరం కట్టబడాలా అనుదిన బలు ఆరంభించాలా అని వాళ్ళు ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తారు ఇతర అదంతా పాపంతో కూడిన పని ఎందుకంటే ఆ రీతిగా నువ్వు ప్రోత్సహించి తిరిగి ఆ పాతకాలపు మందిరాన్ని కట్టడంలో యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుదాన్ని ధృణీకరిస్తున్నావు అలింగరిస్తున్నావు అసలు మందిరం ఆయన ఆ బిల్డింగ్స్ కావు అనుద బలిలో అవి కావు ఆయననే మన కొడుకు ఒకేసారి బలిగా సమర్పించబడ్డవాడు తన జీవితాన్ని తర్వాత ఇప్పుడు మనము బలి పశువులాగా ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ మనకు అది ఇష్టం ఉండదు వదుకుతేపడ్డ గొరగల జీవితం మన జీవితం కానీ మనకి ఇష్టం ఉండదు సుఖానుభవాన్ని ఆశ్రయించడం ఏషాగు జీవితం అది అందుకే హెబ్రిల్ రక్ష ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు కదా ఏషాకు సంబంధించిన విషయం మీలో అటువంటి వాడు ఉంటాడే పరిశీలించుకోండి దాని తర్వాత కన్నీరు విడిచి ప్రయాస పడినాపక్షణ పొందలేకపోయాడు ఏసావు మనుషులు చివరి కాలంలో అట్లా తయారైతారు ఎందుకు అంటే ఈ బిల్డింగ్స్ కి అటాచ్మెంట్స్ పెట్టుకోవడం కానీ నేను మీకు చూపిస్తున్నా ఈరోజు ప్లాన్ బిల్డింగ్స్ కి అటాచ్మెంట్ బదులు విశ్వాసులతో అటాచ్మెంట్ పెట్టుకోండి అది అసలైన మందిరం విశ్వాసు మందిరం కాబట్టి ఆ విశ్వాసుల మీద నీ యొక్క సమయాన్ని ఖర్చు చేయి ఆ విశ్వాసుల మీద నీ యొక్క ధనాన్ని ఖర్చు చేయి అది వాక్యపరంగా సబబు కాబట్టి ఇప్పుడు నేను క్విక్ గా ప్లాన్ చూపిస్తేస్తాను దాని ప్రకారంగా మీరు కూడా ఆలోచించండి ఒకవేళ ఇది ప్లాన్ మీ చర్చిలో నిర్వర్తించగలరా ఎట్లా నిర్వర్తించాలంటే మేము ఫ్రీగానే ప్లాన్స్ ఇస్తాం ఫ్రీగానే సలహాలు అందులో ఖర్చుతో కూడిన ఏం ఎందుకంటే మేము ఎక్కడ వెళ్ళినా కానీ ప్రాంతాల ఏ ప్రాంతాలు వెళ్ళినా గానీ మా ఖర్చుతో మేమే వచ్చి ప్రోగ్రామ్స్ చేసిపోతాం ఎవరి నుంచి ఒక్క పాయస ఆశించాం ఎందుకంటే నిస్వార్థమైన సేవ ఇది ప్రభు వల్ల కలిగింది ఇది కాబట్టి క్రైస్తవ సంఘము ఈ రోజు ఎటువంటి భయంకర స్థితి ఉందో మీకు అందరికి నేను చెప్పన అవసరం లేదు కాబట్టి దీన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలా మీ క్రైస్తవులు అంటే అందరూ మెచ్చుకునేలాగా చేయాలా క్రైస్తవులు అంటే అసహించుకునేలాగా ఉండదు తీరొచ్చు ఇచ్చారు ఇప్పుడు క్రైస్తవ మన ప్రపంచ మన దేశంలో అటువంటి పరిస్థితి ఉంది మన దేశమే కాదు ఎంటైర్ యూరోప్ అట్టనే తయారైంది అరబ్ మిడిల్ ఈస్ట్ కూడా అరేకి తయారైంది క్రైస్తవులు అంటే వాళ్ళు ఎవరికి హాని చేయరు ఆయన కానీ అసహించుకోవడం ఎందుకో మీకు తెలుసు విషయం కాబట్టి ఇతరులని నువ్వు ప్రభుత్వంగా నడిపించాలంటే మీకు ఒక చిన్న స్టోరీ అని చెప్పేసి ఈ యొక్క ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ స్టోరీ మీరు జాగ్రత్తగా వినాలి ఇది నెరవేరే నిజంగా ఒక పాస్టర్ ఇట్లానే బైబుల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి చర్చ్ స్టార్ట్ చేశాడు గోపురం కట్టాడు పెద్ద స్పీకర్ బాక్స్ పెట్టాడు అక్కడ ఈ ప్రాంతంలో స్పీకర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా బాగా అయితే ఆ స్పీకర్స్ లో ప్రతిరోజు ఉదయం వాక్యం చెప్పడం మీరు పాపంలో జీవిస్తున్నారు పాపం వలన వచ్చి జీతము మరణము మీకు నరకం శిక్ష అక్కడ నరకం ఏ రీతి ఉంటుంది ఇటువంటి వాక్యాలు చెప్తుంటే ఆ చర్చ్ ఎక్కడ ఉంది అంటే ఒక స్లమ్ స్లమ్ అంటే నీకు తెలుసు కదా గుడిసెలుండే ప్రాంతం గుడిసెలుండే ప్రాంతంలో ఈ చర్చ్ కట్టుకున్నాడు అతను ఆ చర్చ్ లో ప్రతిరోజు ఇతను తన పెద్దలుంటే చర్చ్ పెద్దలు చర్చ్ పెద్దలు ఈ పాస్టర్ ప్రతిరోజు అక్కడ ప్రార్థన చేయాలా పాటలు పడాలా ఆ స్పీకర్స్ నుంచి వాక్యం చెప్పాలా వాక్యము కఠినమైన వాక్యం పాపం పాపులకు వ్యతిరేకమైన వాక్యం ఆ స్లమ్స్ లో వెబిచారము జూదము త్రాగుడు ఇటువంటి బలహీనతలు కలిగిన స్థలం అది స్లమ్స్ల అలాంటి పరిస్థితులు అయితే ఈ వాక్యము విని వ్యభిచారులు ఈ వాక్యము విని ఆ త్రాగుబోతులు ఈ వాక్యం విని ఈ జూదం వాళ్ళకి వాళ్ళకి భరించలేని స్థితిలో ఉందా వాక్యం ఎందుకంటే వాళ్ళ హృదయం కదా రోజు ఆ పాస్టర్ని ఆ చర్చ్ పెద్దలని పట్టుకొని బాగా కొట్టేశారు ఇది నెరవేరిన స్టోరీని నేను మీకు చెప్తున్నా ఎక్కడన్నా అడగడానికి అవసరం లేదు మీకల్ అది ఎక్కడ నెరవేరచ్చు అక్కడ నెరవేర్తి ఇక్కడ నెరవేరచ్చు మీరు అనుకుంటున్నారా ఈ ఇక్కడ ఉన్న లీడరు మాకు మంచివాడని ఏ క్షణంలో మారుతాడో మీకు తెలియదు అవ లీడరు ఎవడన్నా మారచ్చు ఈ వ్యవస్థ ఒక్కసారి మారచ్చు ఎందుకంటే ఎవడు గురితెరిగిన సమయంలో జలప్రాయాల మంచి వారన్నీ కొట్టుకొని పోయింది ఆ రీతిగా ఉంటుంది పరిస్థితి ఎవడు గురితెరిగిన సమయంలో జరిగిపోతా ఉంటాయి ఇవన్నీ అంత సమాధానంగా ఉంది అంత సులువుగా ఉంది అనుకుంటే అది మోసం ఏ క్షణంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో మీకు తెలియదు కాబట్టి ప్రభు తప్ప ఎవరది నీకు బయలుపరచరు ఆయన తప్పక బయల్పరిచే దేవుడు తాను సంకల్పించిన వాటిని తన దాస ప్రవక్తలు బయలుపరచకుండా ఏదీ చెయ్యడు ప్రభు కదా ఆ మూసుకున్న మూడోదేళ్ళ చూస్తాం ఈ వాక్యాన్ని తప్పకుండా నీకు చూపించకుండా అవి చెయ్యడు ఒకవేళ ఆ రీతిగా చూపిస్తుండేమో ఈరోజు గ్రహించుకోండి ఈ పాస్టర్ బాగా దెబ్బందిని ఆ చర్చికి ఇంకా సభ్యులు రావడం మానేశారు దెబ్బలు తిన్నరు చర్చికి ఆదివారం పూట ఎవరు వస్తున్నారు ఎందుకంటే ఇటువంటి పరిస్థితి జరిగింది అక్కడికి పోతే కొడతారని తెలుసుకున్నారు అయితే ఆ పాస్టరు ఒకరోజు ఇటువంటి బైబుల్ స్టడీకి వచ్చాడు నేను మీకు ఏ విషయాలు చెప్తున్నానో ఆ విషయాలే అక్కడ చెప్పబడ్డాయి ఆ చర్చ్ ఆ బైబుల్ కాలేజీలో అప్పుడు ఆ పాస్టర్ హృదయం తెరుచుకుంది తన కండ్లు విప్పిండు నేను చేసింది ఇంతకాలం తప్పు నువ్వు కఠినమైన వాక్యంతో అక్కడ ప్రవర్తించడం వలన ఆ రీతిగా నువ్వు శ్రమల పాలు కావాల్సి వచ్చింది ఆ లెసన్స్ నేర్చుకున్నాక ఈ ప్లాన్ ఇదే ప్లాన్ ఇక్కడ మీకు చెప్పబడుతున్న ఈ లూకాసు వార్త రెండు యాభై చెప్పబడ్డ ఈ వాక్యాన్ని ఎట్లా అమలు పరచుకోవాలని నేర్చుకున్నాడో అక్కడ పోయి తను అమలు పరిచిండు అమలు పరిచాక వ్యభిచారులు అందరు రక్ష పొంది ఆ చర్చ్ ఫుల్ నిండిపోయింది జూదం మానేసిడు రాగుబోతులు రక్షణకు వచ్చిండ్రు ఈ ప్లాన్ పాటించినాక బాగా అర్థం చేసుకోండి ఈ ప్లాన్ మనుషుల వల్ల కలిగింది కాదు ఈ ప్లాన్ బైబుల్ నుంచి కలిగింది కాబట్టి పాస్టరల్ కేర్ మీరు పాస్టర్ బయ్యి ఉన్నప్పుడు ఇటువంటి ప్లాన్స్ మీరు పాటించడం వల్ల మీ చర్చ్ చాలా వైబ్రెంట్ గా ఉంటుంది అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా డైనమిక్ ఉంటుంది కేవలం పాటలు పాడమేనా కేవలం ఆరాధించడమేనా ప్రాక్టికల్ గా కూడా ఉండాలి చర్చ్ చర్చ్ అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవాల ఒక స్థలంలో ఉండద్దు మీరు మీ చర్చ్ మెంబర్స్ తీసుకుని హాస్పిటల్స్ పోయి ప్రార్థనలు చేయాలా సంఘ సభ్యులు పోయి ప్రార్థనలు చేస్తే అక్కడ అందరు అద్భుతాలు చూస్తూ ఉంటారు అక్కడ నుంచి కొంతమంది మీ చర్చకు వస్తారు చెరసాలకు పోవండి చర్చ్ మెంబర్స్ తీసుకొని పోండి పాస్థర్వండి అక్కడ పోయి అక్కడ వాక్యం చెప్పండి అక్కడ పోయి ప్రార్థనలు చేయండి అక్కడ కనువిప్పు కలుగుతుంది మనుషులకి రక్షణలకు వస్తారు బయటకు వచ్చినాక విడుదల మీ చర్చకు వస్తారు ఆ రీతిగా చర్చ నిండిపోతా ఉంటారు ఇవి పాటించకపోవడం వల్ల జరుగుతుంది చర్చలు నిండుతలేదు నిండాలని చెప్తలే నేను కానీ మీకు అదొక ఆశ ఉంటది కదా చర్చలు నిండాలని చిన్న మందనే దేవునికి ఇష్టమైంది కదా చిన్నమందగా భయపడకూడన్నాడు కాబట్టి మనకి పెద్ద మంద అవసరమా పెద్దమంద ఉన్నప్పుడు మీరు ఏం చెయ్యాలా దాన్ని చిన్నమందగా మార్చుకోగలరా చేయలేరు కదా కానీ ఇవి చెయ్యకపోతే పెద్ద మంద చిన్నమందగా కాక తప్పదు మీ చిన్న మంద చిన్న మందగా ఉండకపోవచ్చు అందుకని నేను ఈ యొక్క ప్లాన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను దాని తర్వాత నేను డాక్టర్ సంపత్ క్విక్వి జంటాను కాబట్టి మొదటిదిగా సైకోలజికల్ పిల్లర్ లేక మానసికమైన మూల స్తంభాన్ని ఎట్లా అభివృద్ధి పరచాలా ఇక్కడ నేను మీకు ఒక ప్లాన్ చూపిస్తున్నాను చూడండి ఏంటో ఆ ప్లాన్ అంటే ఇట్లా బాక్స్ లాగా తయారు చేస్తున్నాను ఈ ప్లాన్ ఆ బాక్స్ మీరు అక్కనే దిద్దేసుకోండి మీ పుస్తకాలలో తర్వాత నేను అక్కడ బాక్స్ లో ఎంటీ సెల్స్ పెడతాను అందులో ఎటువంటి కార్యక్రమాలు మనము ఆరంభిస్తే మన సంఘం అభివృద్ధి పొందుతుంది అనేది మీరు ప్లాన్ చేయాలి ఎందుకంటే మీ చర్చ మీ ఇష్టం నేను స్థాపించే చర్చ నాకు తెలుసు ఎట్లా అభివృద్ధి పొందుతుందో అక్కడ ఎటువంటి కార్యక్రమాలు నేను చేయాలో నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని నేను ప్రోత్సహించేది ఏంటంటే ప్లాన్ ఎట్లా తయారు చేసుకోవాలా కార్యక్రమాల మట్టుకు మీరే తయారు చేసుకోవాలా మేము సహాయపడతాం ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే ఈ కార్యక్రమం ఈ రీతిగా చేస్తే మీకు ఏ రీతిగా సహాయపడుతుంది దీనికి డబ్బు అవుతుందా ఖర్చు అవుతుందా ఖర్చు కాదా ఒకవేళ ఖర్చు అవుతుందంటే ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ ప్లాన్స్ ఖర్చుతో కూడినవి కావు ఒకవేళ అవసరం ఉన్నా బహు స్వల్పమైన ఖర్చుతోనే చేయగలం ఈ ప్రోగ్రామ్స్ లక్షలు కోట్లు వేలు అవసరం లేదు దీనికి అవసరం ఉందంతా ప్రేరేపణ కలిగిన విశ్వాసులు తప్ప ఎవరు వీటిని చేయలేరు మీ సంఘంలో ప్రేరేపణ కలిగిన విశ్వాసులు మీతో పాటు ఉంటే మీ సంఘము అభివృద్ధి పొందుతుంది దేవుడు తలుచుకుంటే తను అభివృద్ధి పరచగలడు కదా కానీ మీ చేతికి ఇచ్చాడు దీన్ని మీ బాధ్యత లాగా దీన్ని మీరు నిర్వర్తించుకోవాలి అని తిరిగి వచ్చేంత వరకు దాన్ని మీరు అభివృద్ధి తీసుకొచ్చి అతనికి అప్పజెప్పాలా అని తిరిగి వచ్చేవాడానికి అప్పజెప్పాలా ఇదిగో పవ్వా నువ్వు ఇచ్చిన సంఘం దీన్ని నేను నీ కొరకే తయారు చేసిన అని నువ్వు అప్పగించాలా చాలా మంది ఇది నా సంఘం బ్రదర్ నేను చాలా కష్టపడ్డ బ్రదర్ నేను చాలా రక్తాన్ని పోసి కట్టిన బ్రదర్ ఫాస్టర్స్ అతను మాట్లాడుతుంటే నేను విన్న విషయం చాలా కష్టతరం అది వినడం నువ్వు రక్తాన్ని కరచలే లేదు బ్రదర్ నేను చాలా దెబ్బలు తిన నువ్వు యాక్సిడెంట్స్ అయినాయి నా శరీరంలో ఎంతో గాయాలైన అన్ని అనుభవించి నేను ఈ చర్చని కట్టుకున్నాను ప్రజలు ఈ రోజు ఈ రీతిగా ఉంది అంటే అది అబద్ధం కట్టేవాడు ప్రభు అన్న విషయం నీకు అర్థం కావాలా బిల్డింగ్స్ కాదు చర్చ్ చర్చ్ అనేది విశ్వాసులు డబ్బు బిల్డింగ్స్ మీద వేస్ట్ చేయకండి క్రిస్మస్ పండగ వస్తే లక్షలు వేస్ట్ చేస్తారు మెయిన్ లైన్ చర్చెస్ ఒక చర్చ్ గురించి చెప్తాను ఎల్ఈడి ల్యాంప్స్ మొత్తం పైనుంచి కింది వరకు చర్చ్ లోపల మల్లె పూలతో అలంకరిస్తారు ఎంత కాస్ట్లీ ప్రభు మెచ్చుకుంటాడా ల్యాంప్స్ వేస్తే ఎల్ఈడి ల్యాంప్స్ వేస్తే మల్లె ఇప్పుడు ఇట్లున్నాయి కదా ఈ డెకరేషన్ పీసెస్ అన్ని మల్లె పూలతో అలంకరిస్తే ప్రభు మెచ్చుకుంటాడా వాసనకి ఖచ్చితంగా మెచ్చుకోడు ఆయన వాటిని లెక్క చెయ్యడు ఆయన లెక్క చేసేది కేవలం హృదయాన్ని నీ హృదయాన్ని మార్చుకుంటే ఆయన లెక్క చేస్తాడు ఇంకా తక్కిన వాటిని ఆయన లెక్క చెయ్యడు అందుకని ఈ ప్లాంట్స్ ని మనం నిర్వర్తించాలంటే మొదటిదిగా మానసికంగా మీ చర్చ్ అభివృద్ధి పొందాలా రెండవదిగా శారీరకంగా మీకు ఒక విషయం నేను చెప్పాలా ఏ చర్చి కనబోండి మెజారిటీ చర్చ్ మెంబర్స్ డయాబెటిక్ హార్ట్ అటాక్స్ బ్లడ్ ప్రెషర్ ఈ మూడు రోగాలు లేని చర్చ చూపించండి నాకు ఎందుకు ఆ రీతిగా తయారైనారంటే నువ్వు బాధ్యునివి కావాలని నేను చెప్తలేదు ఆ సరే దీనికి నేను చెప్తలేదు అది కొంచెం కష్టం అంటే చెప్తే కానీ నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేయడం వలన బహుశా అట్లా తయారైందని చెప్తే కొంచెం మీ ఇది నీ బాధ్యత కాదా వాక్యం ప్రకారంగా నీ సంఘము శారీరకంగా కూడా అభివృద్ధి పొందాలా అనేది వాక్యం హెచ్చరిస్తుందా లేదా ఒకవేళ హెచ్చరిస్తా ఉంటే నువ్వు దాన్ని నిర్వర్తించినవా లేదా లేదు బ్రదర్ నేను డాక్టర్ ని కాదు కదా నేను వాళ్ళ శారీరకమైన అభివృద్ధిని నేను పెంపొందించగలను నువ్వు పెంపొందించలేవు కానీ నీకు అయితే ఆలోచన శక్తి ఉంది కదా ను ఒక మంచి డాక్టర్ని తీసుకొచ్చి ఒక ఆదివారం వాక్యం చెప్పించవచ్చు కదా డాక్టర్ లెక్చర్స్ ఇవ్వచ్చు కదా న్యూట్రిషన్ ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని ఒక న్యూట్రిషన్ తీసుకొచ్చి లెక్చర్ ఇప్పించచ్చు కదా ఒక డైటిషియన్ని తీసుకొచ్చి లెక్చర్ ఇప్పించచ్చు కదా ఒక న్యాచురోపతి డాక్టర్ని తీసుకొచ్చి లెక్చర్ ఇప్పించవచ్చు కదా ఒక ఆదివారం ఒక గంట వాక్యం ఇప్పించవచ్చు కదా అటు నువ్వు ఎప్పుడు చేయలేదు ఒకవేళ ఒక డైటీషియన్ వచ్చి ఒక న్యూట్రిషన్ వచ్చి వాక్యం అతను చెప్పి అతను ఎటువంటి ఆహారము తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందన్న ఒక వన్ అవర్ లెక్చర్ మీరు పెట్టుకుని ఉంటే ఒక లేని ఒక పది సండేస్ పది సండేస్ ఈ యొక్క అంశం గురించి రకరకాల డాక్టర్స్ నాచురోపతి ఆయుర్వేదము హోమియోపతి డాక్టర్ క్రైస్తవులే రక్షణ డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళని పిలిపించి లెక్చర్ ఇప్పించింటే మీరు ఆ రోజు వాక్యం చెప్పకండి ఇతర ఆదివారాలు వాక్యాలు చెప్పండి ఆ ఒక్క ఆదివారము ఆ డాక్టర్స్ తోని వాక్యం చెప్పియండి అప్పుడు ఈ మూల స్తంభము బలపడతాయి ఫిజికల్ గా మీ సంఘస్తులు గట్టిగా ఉండాలనుకోండి మీరు ఇంకేమైనా కార్యాలు చేయగలరు లేకపోతే అనారోగ్యంలో ఉన్న సంఘ సభ్యులు మీ సంఘం కొరకు ఏం చేయగలరు చెప్పండి వాళ్ళు ప్రార్థన కూడా చేయలేరు మోకాల కూడా ఉండలేరు మీరు ఏదైనా పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తే కృషించిపోయిన మీ సంఘ సభ్యులు దానికి ఎట్లా సహాయపడగలరు మీకు అర్థమవుతుంది ఏం చెప్పేది కాబట్టి శారీరకంగా కూడా మీ సంఘం అభివృద్ధి పొందాలా అది నీ బాధ్యత ఎట్లా అనేది నేను పాయింట్స్ ఇస్తాను మీకు త్వరగా మూడవది ఆధ్యాత్మికంగా దాన్ని చెప్పడం అవసరం లేదు మీరు చాలా అందులో ప్రవీణులు మీరు వాక్యాలు చెప్పడంలో చాలా తరబిదు పొందిన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాల వాక్యాలు చెప్తున్నారు మీకు తెలిసి ఎట్లా చెప్పాలన్న కానీ ఎప్పుడన్నా గ్ర మీరు చెప్తున్న వాక్యాన్ని వాళ్ళు మీరు ఎప్పుడన్నా పరిశీలించిరా ఈ ప్రశ్న నేను ప్రతి సంఘంలో వేస్తా ఉంటాను ఎప్పుడన్నా పిలిచినప్పుడు మీ పాస్టర్ పాస్టర్ అక్కడే ఉంటాడు పాస్టర్కి నాకు మంచి స్నేహం అందుకే ఆ రీతిగా కఠినంగా మాట్లాడతా స్నేహితులే కఠినంగా మాట్లాడుకుంటారు మీ పాస్టర్ పోయిన ఆదివారం చెప్పిన వాక్యం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికన్నా జ్ఞాపకం ఉందా అని ఫస్ట్ ప్రశ్న వేస్తే అడగండి వీళ్ళందరూ అడగండి నాతో పాటు తిరుగుతూ ఉంటారు రకరకాల ప్రాంతాలలో ఎవ్వరు కూడా ఆదివారం చెప్పిన వాక్యము జ్ఞాపకం చేసుకున్న వారు లేరు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాలు చెప్తుంటే నీ సంఘస్తులు వాటిని జ్ఞాపకం చేసుకునే స్థితిలో లేనప్పుడు ఈ పిల్లలు ఎట్లా అభివృద్ధి పొందింది చెప్పండి కాలం వెళ్ళిపోతా ఉంది చర్చి వెళ్ళిపోతా ఉంది నీ కాలము ముగించుకుంటున్నావు నీ సంఘము ఆత్మీయంగా అభివృద్ధి పొందిలేందు ఎప్పుడూ పరిశీలించుకోలేదు ఎందుకంటే వాళ్ళు వింటున్నారే కాని వాటిని మర్చిపోతున్నారు అని యాకోబ రాష్ట్ర పత్రికలు వాక్యం వాళ్ళు వాటిని జ్ఞాపకం చేసుకుంటలేరు మర్చిపోతున్నారు కాబట్టి ఈ పిల్లర్ కూడా వీక్గా నేను చెప్తున్నా సంఘాలు స్పిరిచువల్ పిల్లర్ కూడా వీక్గా ఒకవేళ స్ట్రాంగ్ ఉంటే అదొకటే షేక్ అవుతుంది తక్కిన పిల్లర్స్ మరీ వీక్గా కాబట్టి ఆత్మీయమైన మూల మీరు ఎట్లా బలపరచుకోవాలా ఈరోజు లాస్ట్ టాపిక్ అదే కాబట్టి చివరిగా సాంఘికంగా కూడా వరదిల మనుషుల దయ్యం కూడా వరదిలాలా ఇదే ఇందక ఫాస్త వాక్యం మీరు అడుగుతున్నప్పుడు ప్రశ్న ఇతరులు నా మీదకి వచ్చినప్పుడు నేను ఎట్లా ప్రవర్తించాలా ఆ టాపిక్ ఇక్కడ వస్తుంది సాంఘికంగా కూడా మీ సంఘము ఎట్లా అభివృద్ధి పొందాలా అది నీ బాధ్యత ఒకవేళ ఇక్కడ మీ చర్చ అనుకోండి ఈ చర్చ్ పరిసరాలలో అభివృద్ధి కనిపించాలా అందరు చెప్పాలా ఈ చర్చ్ ఇక్కడ ఉన్నందుకే ఇది అభివృద్ధి పొందిందని అట్ల మీరు సాక్షన్ ఇవ్వగలరా ఇవ్వలేరు ఈ చర్చ్ ఇక్కడ స్టార్ట్ అయినందుకు ఇక్కడ మంచిగా బిజినెస్ ఫ్లరిష్ అయింది ఇక్కడ స్కూల్ స్థాపించబడ్డాయి ఇక్కడ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇక్కడ మనుషులందరూ సమాధానంతో ఉన్నారు కేవలము ఈ చర్చ్ స్థాపించినప్పటి నుంచే స్టార్ట్ అయిందని ఎవరన్నా చెప్పగలరా చెప్పలేదంటే ఈ పిల్లర్ కూడా వీక్ ఉంది కాబట్టి సాంఘిక పరంగా మీ సంఘము అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలా ఇవి కనెక్ట్ ఉదాహరణకి మీకు ఒక విషయం నేను చెప్తాను మీ చర్చ్ ఉంది అది మీరు పరిశుద్ధ ఆలయంగా పరిగణిస్తే ఏం చేస్తారు తెలుసా ఎవరిని రాని లోపలికి ఆదివారం చెప్పు లేకుండా లోపలికి రావాలా పరిశుద్ధంగా ఉండాలా దాని తర్వాత దాన్ని తుడుచుకోవాలి అద్దంలాగా పెట్టుకుని పంపించాలా కానీ అది దేవుడు ఏర్పరచుకున్న స్థలం కాదు అని నువ్వు ఈరోజు గ్రహించినప్పుడు అపూస్టారం ప్రకారంగా ఆ స్థలాన్ని నువ్వు వేపు చేస్తావు ఎవరికన్నా ఇస్తావు నేను చెప్తున్న ఆ పాస్టర్ ఏం చేసిండో దెబ్బలు తిన్న పాస్టర్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం తర్వాత ఆ ఆ గోపురాన్ని తీసేసాడు ఆ స్పీకర్స్ తీసేస్తాడు ఆ గంట తీసేస్తాడు ఎవరు వినరా గంట దేవుడు కూడా ఆ స్పీకర్స్ తో చెప్తేనే వాక్యం కాదు అవన్నీ తీసేసి ఆ పాస్టర్ ఈ లెసన్స్ నేర్చుకుని ఏం చేసిన ఒక్కటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు వ్యభిచారణులు త్రాగుబోతు త్రాగుబోతులు అక్కడ జూదమాడేవారు ఎట్లా రక్షణ పొందినో నేను మీకు చూపిస్తాను ఈ పాస్టర్ ఏం చేసిండు ఈ ప్లాన్స్ తయారు చేసుకున్నాడు కొంచెం చెప్పండి ఇంకా ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థం అవుతాయి ప్లాన్స్ ఉన్నాయి సంగ అర్థమవుతాయి ఈ పాస్టర్ ఏం చేస్తారో నినండి డబ్బులు లేవు సభ్యులు వస్తలేరు చర్చికి చెందాలు లేవు ఎట్లా చేయాలా ఆ పెద్దలలో కొంతమంది కార్పెంటర్స్ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ కొంతమంది కార్పెంటర్స్ ఒక ప్లాన్ చేసుకున్నారు ఈ ప్రాంతాన్ని నేను ఎట్లా మార్చుకోవాలా మనుషులు మీరు దేవుడు నిజమైన దేవుడు తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలా ప్లాన్ నెంబర్ వన్ ఫిజికల్ గా ఆ ప్రాంతాన్ని మార్చాలా ఏం చేసినో నేను చెప్తాను ఈ కొంతమంది కార్పెంటర్ ఏం చేస్తారు తెలుసా అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కి పోయి ఆ ప్రిన్సిపాల్ తో మాట్లాడి వీళ్ళు కార్పెంటర్స్ కదా వీరికి ఆ నైపుణ్యత ఉంది రిపేర్ చేసే నైపుణ్యత విరిగిపోయిన టేబుల్స్ విరిగిపోయిన కుర్చీలు బెంచులు అన్ని రిపేర్ చేసేస్తారు నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ కాగానే స్కూల్స్ కాగానే పిల్లలు అందరిచి కూర్చున్నారు ప్రిన్సిపాల్ కి ఎంతో సంతోషం పిల్లలు కూర్చున్నారు సంతోషం టీచర్స్ కి సంతోషం మీకు తెలుసు గవర్నమెంట్ ఫండింగ్ ఎట్లుంటదో స్కూల్ బాగా నడుస్తుంది తర్వాత ఏం చేశారు గోడలంతా రంగులతో పెయింట్స్ వేసేస్తారు మరికొంతమంది పెయింటిస్ట్ ఉన్నారు వాళ్ళ కలర్స్ వేసే వాళ్ళు ఉన్నారు సభ్యు సభ్యులు వాళ్ళు ముందుకు వచ్చారు మేము ఇది చేస్తామని ఎక్కువ ఖర్చు కాదు కదా పెయింట్ చేయడం పోయి అంత ఆ గుడిసెల్లలో ఉండే గోడలకి అన్నిటికీ మంచిగా రంగులు వేసేస్తారు చూడంగానే ఎవరికైనా ఎంత బాగుంది ఇక్కడ తర్వాత అక్కడ స్లమ్స్ లో ఉండే స్త్రీల కొరకు చిన్న న్యూట్రిషన్ ప్రోగ్రామ్ తయారు చేశారు అది ఫ్రీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ గవర్నమెంట్ సంస్థ ఉంది వాళ్ళు ఫ్రీగా వచ్చి ఎటువంటి ఆహారం పొందుకుంటే మీరు మీ పిల్లలు మీ తల్లు గర్భిణీ స్త్రీలు బాగా ఆరోగ్యంగా ఉండగలరు అన్న ప్రోగ్రాం కండక్ట్ చేసి వాళ్ళు వంటలు వండి నేర్పించి తినిపించి పోతారు అది ఒకటే వన్ టూ అవర్స్ ప్రోగ్రామ్ ఇటువంటి ప్రోగ్రామ్ తయారు చేసి ఫ్రీ ఆ స్లమ్స్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ ప్రోగ్రాం చూసినారు ఇదంతా చూసుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా అందరు చర్చలకు రావడం స్టార్ట్ చేశారు అది పెద్ద చర్చ అయిపోయింది చూసిండ్రా కేవలం వాక్యం చెప్తే మార్పు నీ ప్రవర్తన ద్వారా నీ యొక్క నడవడి ద్వారా నీ యొక్క క్రియల ద్వారా వాళ్ళు మార్పు చెందుతుండ్రా వెలుగుని ప్రకాశించమని కదా లెమ్మతేజలు నువ్వు వెలుగు ప్రకాశించింది నువ్వు రూపాయి ప్రకాశించాలి వెలుగు ఏ రీతిగా వెలుగుని ప్రకాశిస్తావు కేవలం వాక్యం చెప్తే సరిపోతుందా కార్యాలు నీ విశ్వాసము క్రియారూపకంగా లేకపోతే అది ఒంటిదై వృతమైపోతుంది ఈ రోజు అతనే ఉంది కాబట్టి నువ్వు సాంఘికంగా గుర్తించబడలా నేను ఎందుకు కొడుతున్నారు వాళ్ళు నువ్వు వాళ్ళతో స్నేహభావంగా లేమో ఒకవేళ పండగ తీసుకుంటే నువ్వు అనిలని పిలుస్తలేవేమో నీ చర్చ్కి నువ్వు డిన్నర్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే పొరుగు వాళ్ళని కేవలం నీవు నీ సంఘ సభ్యులే తినిపోతున్నారేమో అది తప్పు కదా చర్చిలో ఎప్పుడు ఫంక్షన్స్ ఉన్నా అందర్నీ ఆహ్వానించండి ఆ లోకల్ లీడర్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆహ్వానించండి పంచాయత్ ఆఫీసర్స్ ని ఆహ్వానించండి అక్కడ ఎవరెవరు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరిని ఆహ్వానించండి ముఖ్యంగా పొలిటీషియన్స్ ని ఆహ్వానించండి లోకల్ పొలిటీషియన్స్ ని వాళ్ళందరినీ ఆహ్వానించండి వాళ్ళని కూర్చోబెట్టండి వాళ్ళకి శాల్వ కప్పండి వారికి దండ ఇవ్వండి వాళ్ళ చేయండి కానీ మీ విశ్వాసాన్ని మీ పరిషత్ని మీరు కాపాడుకోండి వాళ్ళతో స్నేహభావంగా ఉండడం నేర్చుకోండి ఒకవేళ పొలిటీషన్ వచ్చి అడిగిండి అయ్యా మా కులంలో ఒక అమ్మాయికి వివాహము జరుగుతుంది పాపం వాళ్ళు డబ్బులు ఇచ్చుకునే స్థితిలో ఉన్నారు వాళ్ళకి స్థలం కావాలా అంటే నీ చర్చి స్థలం నువ్వు ఇస్తావా ఉచితంగా ఈరోజు నీకు ఈ ప్రశ్న ఇది వాళ్ళ అన్యులు నీ చర్చ స్థలంలో పెళ్లి చేసుకోవడానికి స్థలం అడుగుతున్నారు ఒక రెండు గంటల సేపు ఆ స్థలం నువ్వు ఇస్తావా లేదా ఒక్కసారి ఇచ్చి చూస్తే నీ పరిస్థితి ఏంది అనుమానిస్తున్నావా ఇస్తే ఏం జరుగుతుందని ఒక్కసారి ఇచ్చి చూడండి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ నీతో సహకరించకపోతే నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నా ఇది ప్లాన్ పనిచేదని కానీ నేను చెప్తున్నా మీరు ఆ రీతిగా ఇచ్చి చూడండి స్థలాన్ని ఎందుకంటే మీకు తెలుసు అది పరిశుధ స్థలం కాదు పరిశుద్ధ స్థలం నీ హృదయమే అది ఆదివారం మట్టుకు ఆరాధనా స్థలం ఇతర రోజులలో అది ఒక కమ్యూనిటీ హాల్ లాగా మీరు పరిగణించండి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వండి బిల్లు కట్టుకోండి కరెంటు బిల్ మీరు కట్టుకోండి వాటర్ బిల్ మీరు కట్టుకోండి స్థలం మట్టుకు చెడగట్టకండి స్థలం జాగ్రత్తగా వాడుకోండి అది మీకు బాధ్యత ఇస్తున్నాని ఇవన్నీ స్థలము నేను చెప్తున్నా ఆ ప్రాంతీయులందరూ మిమ్మల్ని ఒప్పుకుంటారు మిమ్మల్ని కొట్టరు ఈ కొట్లాటలు మాయమైపోతాయి మనము ఆ కాలానికి సిద్ధం కావాలా చర్చస్ నడిపేయడం ఆ రీతి ఉండాలా కాబట్టి ఇప్పుడు నేను మీకు ప్లాన్ అప్ప చెప్తున్నాను మొదటిదిగా సాంఘికంగా మీ యొక్క స్తంభాన్ని అభివృద్ధి చేసుకోవాలా రెండవది ఆధ్యాత్మికంగా మూడవది శారీరకంగా మీ సంఘం అభివృద్ధికి రావాలా అనారోగ్యాలు పోవాలా మేము ప్రార్థన చేస్తున్నా స్వస్థత పొందలేదని ఎందుకంటారు వాళ్ళు అంటే నువ్వు దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు ఈ పిల్లర్ని తర్వాత మానసికంగా ఈ లోకంలో ఎట్లా జీవించాలా ఈ లోకంలో ఎట్లాంటి చదువులు చదువుకోవాలా ఈ లోకంలో ఎటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవాలా ఇతరులకు ఏ రీతిగా నేను మాదిరిగా జీవించాలా అది సైకలాజికల్ గా మానసికంగా అభివృద్ధి పొందడం ఇప్పుడు ప్లాన్స్ నేను ఇస్తున్నాను మొదటిదిగా ఇక్కడ నేను సెల్ఫ్ అని రాస్తున్న ప్లాన్ సెల్ఫ్ సెల్ఫ్ అంటే పాస్టర్ నేను నేను అనుకోవాల మీరు నేను మానసికంగా ఎట్లా అభివృద్ధి పొందాలా అనే ప్రశ్న వేసుకోండి రెండవదిగా శారీరకంగా ఎట్లా అభివృద్ధి పొందాలా నేను ఆధ్యాత్మికంగా ఎట్లా అభివృద్ధి పొందాలా నేను సాంగిక సాంఘిక పరంగా ఎట్లా అభివృద్ధి పొందాల నేను ఈ ప్రశ్న ఈ నాలుగు ప్రశ్నలు మీరు జవాబు ఇవ్వగలిగితే ఒక వన్ వీక్ ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వీక్ నుంచి నేను ఏం చెయ్యాలా ఇక్కడ నేను లైన్ డ్రా చేస్తున్నాను ఎట్లా ఇందులో రాసుకోండి మంచి పుస్తకాలు చదువుతా నా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటా యవనస్తులకు మార్గదర్శిగా ఉండాలంటే యవనస్తులకు సంబంధించిన పుస్తకాలు నేను చదవాలా వాళ్ళని ఎట్లా ప్రోత్సహించాలా వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలా మనం అంటాం ఈ తరం వాళ్ళు చాలా దుస్తులు వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు వాడికి అవకాశం దొరికితే మొబైల్ ఫోన్స్ రుద్దుతా ఉంటాడు కంప్యూటర్స్ పట్టుకుంటాడు టెలివిజన్ ఇవి తప్ప వాడికి ఏమి బాధ్యత లేదు అని నువ్వు అంటున్నావు అట్లా బదులు వాడి భావాలని అర్థం చేసుకుని ప్రయత్నించు వాడికి నువ్వు మంచి సలహాలు ఇవ్వగలవు కాబట్టి మానసికంగా వ్యక్తిగతంగా నువ్వు ఎట్లా అభివృద్ధి పొందాలా మంచి మంచి పుస్తకాలు చదవడం నేర్చుకోవాలా ఈ లోకంలో నీ పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా పాలిటిక్స్ బాగా సమయం గడుతాం నాకు తెలుసు అది ఏ నీ మానసిక అభివృద్ధికి తోడ్పడుతుందో నాకు తెలియదు కానీ అవి మట్టుకు ఎక్కువ టైం కడుపుతాం న్యూస్ పేపర్స్ మొత్తం తిరిగేస్తాం అవసరమే లేదు అంత టైం బైబిల్ మీద ఈ ఈ స్థితిలో ఎంతగానో అభివృద్ధి పొందే కాబట్టి మనము వ్యక్తి మానసికంగా అభివృద్ధి పొందాలంటే మంచి బయోగ్రఫీస్ చదవాలా మంచి బయోగ్రఫీస్ నేను ఒక బుక్ సజెషన్ చేస్తా మీకు మీరు ఖచ్చితంగా చదవండి ఆ బుక్ చదివినప్పుడు గొప్ప గొప్ప సేవకులు ఎట్లా పడిపోయినరు అని అందులో రాయబడింది పుస్తకాలు గొప్ప గొప్ప సేవకులు చరిత్రలో గత హండ్రెడ్ ఇయర్స్ లో నైన్టీన్ సెంచరీ నుంచి ఈరోజు వరకు గొప్ప సేవకులు వారి సేవలో విశేషమైన అద్భుతాలు జరిగినప్పుడు అటువంటి గొప్ప సేవకులు ఎట్ల పడిపోయినారు జ్ఞాపకానికి రాకుండా అని వాళ్ళ గురించి బయోగ్రఫీస్ రాసిన బుక్ ఒకటి ఉంది అది నేను ప్రతి ఒక్కరిని చదవమని చెప్తాను లైఫ్ లో దీన్ని దాని పేరు ఇంగ్లీష్ అనేది రాసిన ఇక్కడ గాట్స్ గాడ్స్ జనరల్స్ జనరల్స్ ఇది ఒక బుక్ ఎగ్జాంపుల్ గా అట్లా ఇంకెన్నో బుక్స్ ఉంటాయి హట్సన్ గురించి చదవండి చైనాని పోయి ఏ రీతిగా మార్చుకోండి మిషనరీ మిలియం కేరీ గురించి చదవండి ఏ రీతిగా తను అభివృద్ధి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాడు మంచి మంచి పుస్తకాలు అట్లనే వాళ్ళు మిషనరీ తలపెట్టిన కార్యక్రమాలు ఏ రీతిగా ఉండే మన దేశానికి వచ్చినప్పుడు ఏ రీతిగా ఎడ్యుకేషన్ ని ప్రోత్సహించారు ప్రింటింగ్ ప్రెస్ ఏ రీతి ప్రోత్సహించారు వాళ్ళు ఏ రీతిగా ఇక్కడున్న వ్యక్తులని ప్రోత్సహించారు అవన్నిటిని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు కూడా ఆ ఐడియాస్ వస్తా ఉంటాయి ఇక అర్థమవుతుంది అని చెప్పేది మానసికంగా ఎట్లా అభివృద్ధి పొందాలా మనం మంచి పుస్తకాలు చదవాలని నేర్చుకోవాలి గొప్ప గొప్ప సేవకులు మంచి సేవ చేసి చివరికి ఎందుకు ఆ రీతిగా పడిపోయారు అన్న పుస్తకం చదివినప్పుడు వాళ్ళ రీతిగా మీరుండరు వారు చేసిన మిస్టేక్స్ మీరు చెయ్యరు మనం అంత గొప్ప సేవకులంగా కాకపోవచ్చు దేవుని చిత్తం దేవుని దేవుడు నేను ఏ రీతిగానే లేవగలడు లేపగలడు ఆ రీతిగా నువ్వు లేపబడినప్పుడు అక్కడ నుంచి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా ఆ లెసన్స్ నేర్చుకోవచ్చు నువ్వు మానసికంగా అభివృద్ధి పొందాలా మీరు తర్వాత ఫిజికల్ గా మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక ప్లాన్ చేసుకుని ఆ హెల్త్ ప్రాబ్లమ్ నుంచి బయట నేర్చుకోండి నేను పిమ్మల్ని మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అని కానీ ఇప్పుడు మనకు అవకాశం లేదు కొన్ని హెల్త్ ప్లాన్స్ నేను చెప్పగలను కొంచెం కష్టతరం చెప్పడం వినడం కూడా కష్టతరమే ఎందుకు డయాబెటీస్ వస్తుంది ఎందుకు బ్లడ్ ప్రెషర్స్ వస్తున్నాయి ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయో చెప్పడం కొంచెం కష్టతరమే కదా మీరు తినే ఆహారం వల్లనే మీకు అనారోగ్యాలు వస్తున్నాయి అంటే మళ్ళీ ఇవి కాకుండా వేరే ఏమి తినాలని చెప్తారు ఈరోజు రకరకాల రకరకాల డైట్స్ గురించి మనుషులు మాట్లాడుతున్నారు మళ్ళీ వాటి గురించి చెప్తాయితే మన టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఒకటి విషయం నేను చెప్పాలి ఏంటంటే ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాము దేవుడు మనకి ఒక ఆహార నియమాన్ని పెట్టిండు ఎంతమంది జ్ఞాపకం చెప్పండి మీకు ఎటువంటి ఆహార నియమాన్ని పెట్టిండి అక్కడ మీకు నేను కూర మొక్కలను విత్తనములను ఆహారంగా ఇచ్చి అన్నాడు అర్థమైంది మీకు అవి తినకపోతే మీకు రోగాలసేం చెప్పలేదు అది నియమం అది కూర మొక్కలను విత్తనములను ఆహారంగా ఇచ్చినన్నాడు అప్పుడు మీకు తెలవాలా విత్తనములకు గింజలకు తేడాయింది విత్తనములు అంటే ప్రోటీన్ గింజలు అంటే కార్బోహైడ్రేట్స్ మీరు విత్తనాలను తినడం మానేసి గింజలు తిన్నరు అనుకోండి అనారోగ్య పాలవుతారు అది సీక్రెట్ కాబట్టి గింజలు తినడం మానేసి విత్తనాలు తినడం నేర్చుకోండి మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఫిట్నెస్ కొంచెం సేపు ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేయండి లాంగ్ వాకింగ్ వెళ్ళిపోండి సమ్మర్ లో కొంచెం కష్టము కానీ ఇతర సీజన్స్ లో ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ వెళ్ళిపోండి లాంగ్ వాకింగ్ హాలిడే వస్తే ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది ఫిట్నెస్ అవసరం మీరు ఫిట్ గా లేకపోతే ఆయనకి ఏ రీతిగా సాక్షులుగా ఉండగలరు సువార్త ఏ రీతిగా ధైర్యం ప్రకటించగలరు ఒక గంట సేపు స్టేజ్ మీద అంటే అలిసిపోతూ ఉంటాం మళ్ళీ ఫిట్నెస్ లేకుంటే ఎట్లుండగలరు కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ అవసరం ఏం చేయాలి ఇక్కడ రాసుకోండి ప్రోగ్రామ్ వన్ వీక్ ప్రాక్టీస్ చేయండి తర్వాత ఒక బిషప్ తో రీసెంట్లీ నేను మాట్లాడుతున్నాను ఆ బిషప్ నాతో ఏమన్నా తెలుసా సార్ మీరు ప్రకటన గ్రంథము ఇవన్నీ బాగా ప్రకటిస్తున్నారు అందరు వింటున్నారు అవన్నీ బాగున్నాయి ప్రవర్చనాలు కానీ నేను ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయిన బిషప్ నాకు ప్రకటన గ్రంథంలో ఏముందో ఏమీ తెలియదు ఐ డోంట్ నో ఎనింగ్ ఇన్ రెవల్యూషన్ ఐడెంట్ స్టడీ రెవల్యూషన్స్ అండ్ డానియల్ అంటున్నాడు బిషప్ మళ్ళా అనేసి నేను ఆయన గురించి కించపరస్తలేను బాగా అర్థం చేసుకోండి ఆ బిషప్ ఒక అవకాశం ఉంది ఇప్పటికైనా దానిల గ్రంథము ప్రణ గ్రంథము చదవడానికి ఉందా లేదా కంటి చూపు ఉంది మంచి చదువుకోవచ్చు కదా కామెంటరీస్ తీసుకోవాలి రకరకాల పుస్తకాలు నేను కొంచెం సేపటి తర్వాత కామెంటరీస్ ఎట్లా ఇంటర్పూట్ చేయాలో మీకు నేర్పిస్తాను ఎందుకంటే మేము నేర్చుకున్నాం కాబట్టి ఆ విధానాలు మీరు నేర్పించి వెళ్ళిపోతాం మీరు చెప్తున్నారు వాక్యాలు కానీ మీరు చెప్తున్న వాక్యం కరెక్ట్ గా మీకు ఎవరు చెప్తున్నారు ఎవరైనా చెప్పాలి కదా ఏ విధానాలు మీరు పాటిస్తారు ఆ విధానాలు తెలియకపోతే ఇది బైబుల్ కాలేజీ కాదు బైబుల్ స్టడీ అసలే కాదు కాబట్టి ఏ పుస్తకం మీరు బుధానికి ప్రసంగి బహు కష్టతరమైన పుస్తకం బైబిల్లో బహు కష్టతరమైన పుస్తకం దాని బహు దుఃఖకరమైన పుస్తకం ఏం చెప్పండి విలాప వాక్యములు బహు దుఃఖకరమైన నిజంగా అది చదువుతుంటే నాకు కూడా ఏడిపోతా ఉంటుంది కానీ ఏ చర్చిలో విలాప వాక్యముల చెప్పబడిన వాక్యాలు నేను వినలేదు ఇంతవరకు ఏ చర్చలో వినలేదు ఏ పాస చెప్పడం వినలేదు విలాపవాక్యంలో ఏముంటదో కూడా తెలియదు నిర్మియా రాష్ట్ర ఆ గ్రంథాన్ని తన బిడ్ తన ప్రజలు ఏరితిగా శ్రమొందినవారు దేశమంతా రక్తము ఏర్లై పారుతున్నాయి యవనస్తులందరూ బందీలుగా తీసుకొని ఆ బాధతో వేదనతో రాష్ట్రుడు ఆ పుస్తకం అందుకు ఎవరు చదవరు ఎవరికి ఇష్టం ఉండదు కానీ ఒకవేళ హెచ్చరిస్తాం అనుకోండి త్వరలో అటువంటి స్థితి రాబోతుంది ప్రపంచం విలాపవాక్యములలో ఏ రీతిగా చెప్పబడిందో ఆ స్థితి రాబోతుంది త్వరలో అని చెప్పినప్పుడు దాన్ని చదువుతామా లేదా ఖచ్చితంగా చదువుతాం ఒకవేళ మీరు చదవకపోతే కనీసం ఇప్పుడన్నా సిస్టమేటిక్ గా ఆ స్టడీ చేసేసేయండి విలాపవాక్యం లేకపోతే ప్రసంగి తర్వాత హెబిల్ రాష్ట్ర చాలా టఫ్ గళితుల రాష్ట్ర చాలా ఇంపార్టెంట్ డీటెయిల్డ్గా స్టడీ చేసేయండి దాన్ని లేక రోమి రాష్ట్ర చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన డాక్టరీన్స్ అన్ని రూమ్ లసా పత్రికలో చెప్తారు పౌలు ఆ డాక్టరీన్స్ అన్ని బైబుల్ స్టూడెంట్స్ కి అర్థం కావాలంటే వాటిని డీటెయిల్ స్టడీ చేసేయండి మీకు ఏ సబ్జెక్ట్ లో బలహీనత ఉందో దాంట్లో బలం తెచ్చుకోండి ఆధ్యాత్మికంగా ఎదగండి చాలా ముఖ్యం కాబట్టి ఒకటే ప్లాన్ నేను మీకు చెప్పాడు ఒకటే అంశం ఎన్నుకోండి రకరకాలే చేసుకుని మీరు వాటిని అమలు పరచుకోలేరు కాబట్టి ఒకటే ప్లాన్ అమలు పరచండి ప్రతి స్థితిలో సోషల్ మీరు ఎవరు మీకు ఎవరు వ్యతిరేకంగా వారితో పోయి సంభాషించడం నేర్చుకోండి ఈ వారం నుంచి వాడు నాకు శత్రువు అని నువ్వు అనుకుంటున్నావు అనుకోండి మన శత్రువు ఒకడే మీకు తెలుసు మీ శత్రువు ఎవరు అనగా అంతేనా వ్యూహాను పత్రికలు చూస్తాం మీ శత్రువులు ముగ్గురని ఎవరు ఎప్పండి మీ శత్రువులు ఈ లోకము రెండవది నీ శరీరము అంతేనా సైతానుడు దర్ల్ ద ఫ్లెష్ ద డెవిల్ దీస్ ఆర్ యువర్ ఎనిమీస్ అనుంది వాక్యం నీకు మూడు ఎనిమీస్ వరల్డ్ ద డెవిల్ ఫ్లెష్ లోకము శరీరము సాతానుడు ఇవి శత్రువులు ఈ మూడు శత్రువులు కాబట్టి వీటి గురించి డీటెయిల్ నేర్చుకోండి ఇంతకాలం నాకు తెలుసు శత్రువు అంటే సైతాన్ ఒక్కడే కానీ కానీ నీ శరణమే నీ సైతాను నీ శర్రమే నీ శత్రువు వాక్యం మన దాన్ని అర్థం చేసుకోవాలా అట్లా అర్థం చేసుకున్నప్పుడు ఇతరులతో నువ్వు ఎట్లా సాహసం కలిగి ఉండగలవు వాళ్ళని ఎట్లా ఆహ్వానించాలా మీరు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ సండే నేను మా లీడర్స్ ని ఇన్వైట్ చేస్తా అది ప్రోగ్రామ్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మా చర్చి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు లోకల్ పొలిటీషియన్స్ ని ఇన్వైట్ చేస్తా ప్రోగ్రామ్ కి కంపల్సరీ పెట్టుకోండి ప్లాన్ అట్లా రకరకాల ప్లాన్స్ మీరు పెట్టుకోవచ్చు త్రూ అవుట్ ద ఇయర్ కాబట్టి నేను మీకు చెప్పేటది ఏంటి వన్ వీకే ప్లాన్ చేయండి ఒకవేళ అది అమలు నిజంగా అది విజయవంతంగా జరిగితే మీకు కూడా ప్రోత్సాహం వస్తుంది కాబట్టి మీరు నెక్స్ట్ వన్ మంత్ ప్లాన్ చేయండి త్రీ సండేస్ వాక్యం చెప్తే ఒక సండే హెల్త్ ప్రోగ్రామ్ పెట్టండి అట్లనే బైబుల్ స్టడీస్ కండక్ట్ చేయండి మీ చర్చ స్థాల్లో యవనస్ ప్రోత్సహించండి బైబుల్ టీచర్స్ ని ప్రోత్సహించండి మీ చర్చ్ స్పిరిచువల్ గా అభివృద్ధి పొందుతుంది ఎందుకో తెలుసా మీరు కేవలం అర్ధ గంట సేపు నలభై ఐదు నిమిషాలే వాక్యం చెప్పగలరు ఆదివారం ఇతర రోజులలో ఏ రీతిగా ఆధ్యాత్మికంగా మీ చర్చ్ అభివృద్ధి పొందగలదు ఇట్లుంటే అవకాశం లేదు అందుకనే మీరు ప్లాన్స్ ఈ రీతిగా తయారు చేయండి నెక్స్ట్ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను నేను మీ ఫ్యామిలీ మానసికంగా ఎట్లా అభివృద్ధి పొందాలా అది నీ బాధ్యత ఎ మ్యాన్ షాల్ ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ అని వాక్యం కాబట్టి పురుషుడు తన కుటుంబాన్ని పోషించును మరి ఏ రీతిగా పోషించాలా ఇవి విషయాలు అర్థం కాకపోతే పోషించలేవు నువ్వు ఆహారం పెడితే సరిపోతుందా ఈ మానసికంగా కూడా వాళ్ళని ప్రోత్సహించాలా ఆధ్యాత్మికంగా ప్రోత్సహించాల మీరు సంఘానికి ప్రార్థన చేస్తున్నారు కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారా అలిసిపోయి ఇంటికి వస్తారు పిల్లలు తిని పండుకుంటున్నారు మీరు ఎప్పుడు కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారు అందరు గురించి మాట్లాడతాను సమర్థించుకుంటాను నేను ఆల్రెడీ అలిసిపోయినా బ్రదర్ నేను చాలా పబ్లిక్ మీటింగ్స్ చేస్తున్నాను బ్రదర్ కాబట్టి దేవుడు తెలుసు కదా అని పండుకుంటున్నాం మనం అది తప్పు అది ఖచ్చితంగా ఎంత ఆలస్యమైనా ఇంటికి వచ్చినాక భారవర్తలు ఇద్దరు ప్రార్థన చేయాలా వాళ్ళ పిల్లలు మేల్కుంటే పిల్లలు కూడా కూర్చొని ప్రార్థనలు నడిపించాలా ఆ రీతిగా మీరు స్పిరిచువల్గా కావాలా తర్వాత మీరు సంఘానికి వాక్యాలు చెప్తున్నారు కానీ మీ కుటుంబానికి ఏమన్న వాక్యాలు చెప్తున్నారా చెప్పండి ఎందుకంటే మీ ఎవరసని అటాక్ చేస్తుంటాడు దుష్టుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అటాక్ చేస్తుంటాడు మీ విశ్వాసాన్ని చెరపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అట్లా కాకుండా ఉండాలంటే మీ బాధ్యత మీరు తీసుకోవాలా మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కూడా స్పిరిచువల్గా ఎదగాల ఏమి చేస్తే మీ ఫ్యామిలీ ఎదుగుతుంది మీ ఫ్యామిలీకి ఎటువంటి ఆహారము పంచి పెట్టాలా ఫిజికల్ డెవలప్మెంట్ పిల్లలందరూ ఎట్లా ఎక్సర్సైజెస్ చేయాలా వాళ్ళకి నేర్పాలా మీరు ఫిట్నెస్ చిన్నప్పటి ఫిట్నెస్ ఎటువంటి ఆహారం పొందుకోవాలా ఎటువంటి ఆహారం పొందుకోద్దో ఆ జ్ఞానం మీకు అవసరం అది మీరు ఇక్కడ అమలు పరచాలా అదే రీతిగా మీ కుటుంబీకులని ఇతరులకు పరిచయం చేయండి ఇతరులతో ఏ రీతిగా స్నేహ భావం ఉండాలనో పరిచయం చేయండి ఇక్కడ సాంఘికంగా అది ప్రోగ్రాం ఇక్కడ మీరు బిజీగా ఉంటారు సేవకులు చుట్టాల గురించి పట్టించుకోరు కానీ ఒక ప్లాన్ చేసుకోండి నెలకు ఒక రోజన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకొని మీ చుట్టాల ఇంటికి వెళ్ళండి పిల్లలకి పరిచయం చేయండి మీ చుట్టాల గురించి అప్పుడు సాంఘికంగా మీరు అభివృద్ధి మీ స్నేహితులు రక్షణ పొందని వారు ఉంటారు స్నేహితులు మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ ని ఒక అవకాశం రక్షణ సందేశం పోరాడించడానికి పిల్లలకు పరిచయం చేయండి మా క్లాస్మేట్ మేము కాలేజ్ ఉన్నప్పుడు మేము క్లాస్మేట్స్ అని పరిచయం చేయండి అట్లా ప్లాన్ చేసుకోండి మీరు అటువంటి యాక్టివిటీస్ చేయకపోతే మీ ఫ్యామిలీ ఆ వాక్యం ప్రకారంగా అభివృద్ధి పొందుతలేదు నేను లాస్ట్ పాయింట్కి వస్తున్నా కమ్యూనిటీ కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే మీ చర్చ్ ఎక్కడ ఉందో ఆ పరిసరాలని కమ్యూనిటీ అంటాం కోయా ట్రైబ్స్ వాళ్ళ మధ్యలో మీ సంఘం ఉందనుకోండి ఆ కోయా సభ్యులందరూ మీ కమ్యూనిటీ లేక ఇతర బడుగు బడుగు వర్గాల మధ్యలో మీ సంఘం ఉందనుకోండి వాళ్ళని మీ కమ్యూనిటీ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం అంతా మీ కమ్యూనిటీ మీ కమ్యూనిటీ బాధ్యత మీది ఎందుకంటే మీ చర్చ్ అక్కడ ఉంది కాబట్టి కాబట్టి మీ చర్చ్ దేవునికి మాదిరిగా ఉండాలంటే మానసికంగా ఆ కమ్యూనిటీ అభివృద్ధి పొందాలి ఉదాహరణకి కోయా డ్రైవ్ అనుకోండి కోయా ట్రైవ్ లో వాళ్ళంతా మేము నిన్న వెళ్ళి చూస్తున్నాం తల్లిదండ్రులు త్రాగి అట్లా పడిన రోడ్ల మీద పిల్లలు మీర మూసుకున్నారు వెంట్రుకలు నూనె లేదు ఎంత భయంకరంగా ఉన్నాడు పిల్లలు స్నానాలు లేవు చినిపోయిన బట్టలు చెప్పులు లేకుండా ఆ ఎండకి తిరుగుతుంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేము వాళ్ళ పాడలు వాడిపిస్తాం ఆ తల్లిదండ్రుల గురించి మీ బాధ్యత ఏంది మీ చర్చ్ అక్కడ ఉంటే కమ్యూనిటీ బాధ్యత మీరు తీసుకుంటలే చర్చి తీసుకోవాలి ఇక మీదట ఈ దేశంలో ఈ ఈ స్థితిలో ఇప్పుడున్న రాజ్యాంగ పరిస్థితిలో మీరు ఈ సిస్టమ్స్ చేయకపోతే మీ మీద అటాక్స్ చాలా జరుగుతాయి చాలా కష్టల కాలంలో మనం ఉన్నాం కాబట్టి ప్లాన్స్ మీరు నిర్వర్తించుకోవాలా పరిశీలించండి ఇంకొక అవకాశం ఉంటే నేను డీటెయిల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ రఫ్ ఐడియా మీకు ఇస్తున్నా నేను వచ్చి లాస్ట్కి నేను చూపిస్తున్నా ఇక్కడ మీరు ఏం చేస్తారు కమ్యూనిటీకి అక్కడ యవనస్తులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయండి మాలాంటి వారు ఎవరైనా ప్రొఫెసర్స్ వస్తే ఫ్రీగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసిపోతారు విశ్వాసులు వాళ్ళ యవనస్తులకి అక్కడ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయండి చిన్నపిల్లలకి హెల్త్ ట్రీట్మెంట్స్ ఇప్పించండి తర్వాత పేరెంట్స్ కి ఆ త్రాగుడు అనే వ్యసనం నుంచి వాళ్ళకి విడుదల కల్పించండి సైకాలజికల్ గా అభివృద్ధి తర్వాత హెల్త్ త్రాగుడు వ్యసనం నుంచి ఎట్లా విడుదల కల్పించాలా అది నీ బాధ్యతనే నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి కాబట్టి తల్లిదండ్రులు కమ్యూనిటీలో ఎట్లా బయటికి రావాలా త్రాగుడు నుంచి అదే రీతిగా వాళ్ళని ఏ రీతిగా నువ్వు రక్షణ కనిపించాలా సాంఘికంగా వాళ్ళు ఏ రీతిగా అభివృద్ధి పొందాల ఇవన్నీ కాగా లాస్ట్ కి చర్చ్ గురించి మాట్లాడతారు ఇక్కడ లాస్ట్ కి చర్చ్ మీ ప్లాన్స్ లో లాస్ట్ పాయింట్ నేను చర్చికి ఇస్తున్నా ఎందుకో తెలుసా మీరు ఫస్ట్ మీ కుటుంబంలో సాక్షిగా ఉండగలిగితే బయట సాక్షిగా ఉండగలరు బయట సాక్షిగా ఉండి ఇక్కడ ఉండకపోతే మీ విశ్వాసము संपूर्ण सागले काबी चर्च मनस एर्च शि पंदाला चर्च आध्यात्मिक अभिवृि पा सांघिक अभिद्धि पंदाला चर्चे ఏ కార్యక్రమాలు మీరు ఇక్కడ నెరవేర్తిస్తారు ఇక్కడ నీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను ప్రతి దశలో ఏ కార్యక్రమాన్ని మీరు ప్లాన్ చేసుకుంటే దాని ప్రకారంగా ఆ పిల్లర్ బలపడుతుంది ఇటువంటి కార్యక్రమాలు చేయగలిగితే ఫ్యాస్టరల్ కేర్ అనే సబ్జెక్టు మీరు బాగా అర్థం చేసుకున్నట్లు వన్ వీక్ ప్లాన్ చేయండి సక్సెస్ అయితే వన్ మంత్కి ఎక్స్టెండ్ చేయండి దాని తర్వాత తక్కిన ప్లాన్స్ నెక్స్ట్ ప్లాన్ ఇలా రాసుకోండి ప్లాన్ 1, ప్లాన్ టూ ప్లాన్ త్రీ అట్లా రాసుకోండి చేసుకొని పెద్ద ప్రోగ్రామ్ తయారు చేసుకుంటే త్రూ అవుట్ ద ఇయర్ మీకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి చర్చిలో అప్పుడు మీ చర్చ్ చాలా వైబ్రెంట్ గా తయారైతుంది డైనమిక్ గా తయారైతుంది అక్కడ జీవం కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడికి ముగిస్తున్నాను మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు మీరు ప్రశ్నలు ఇయ్యచ్చు తర్వాత నేను సంపత్ గారికి ఇస్తున్నాను ఈ ప్లాన్స్ కి తగిన ఎటువంటి డౌట్స్ మీకు మీరు రైజ్ చేయొచ్చు ఇవి ఆల్రెడీ ప్రాక్టీస్ చేయబడ్డాయి కాబట్టి వాటిని మనం అమలు పరచుకోవచ్చు దేవుని వాక్యానికి తగినట్లే ఉంది కాబట్టి దాంట్లో అనుమానమే లేదు మనకి వాళ్ళ ప్రశ్నలు లేకపోతే ప్రార్థనలతో మనము ఈ యొక్క సబ్జెక్ట్ ని ముగించుకుంటాం సంపత్ గారు ప్రార్థనలు నటిస్తున్నాను నా యొక్క అనుభవాన్ని పంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను ఇట్లాగా మన తల్లిదండ్రుల ద్వారా వారు సంఘ జీవితంలో సమాజ జీవితంలో కుటుంబ జీవితంలో వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి బాధ్యత వారికి ఉన్నటువంటి ఆ యొక్క క్రమశిక్షణ వారికి ఉన్నటువంటి దేవుని పట్ల విశ్వాస్యతను మనలో పెంపొందించిన దానికి నిదర్శనంగా మన ముందున్నటువంటి డాక్టర్ చక్రవర్తి గారు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు అయితేనేండి డాక్టర్ విజయభాస్కర్ అయితేనేది నేను ఒక సంఘం ద్వారా అనగా మాది సిఎస్ఐ డయాస్ చాలా కటినంగా మరి ఆ యొక్క థర్పీలు చిన్నప్పుడే ఆ యొక్క సండే స్కూల్స్ ఆ తర్వాత హాస్టల్ ఆ తర్వాత కాలేజీ తర్వాత యూనివర్సిటీ ఈ విద్యా జరుగు ప్రక్రియలో తమైనా మనలో మనము ఏ రీతిగా అభివృద్ధి పొందిననేది ప్రత్యక్షంగా మనకు వివరించినటువంటి ప్రొఫెసర్ చింద్రశేఖర్ గారు ఆ యొక్క వ్యక్తిగతంగా మరి చర్చ్ సంఘ సవాసంలో సామాజిక సమాజంలో జీవిస్తున్నాము కుటుంబ పరంగా ఉన్నటువంటి యొక్క सैकलाजिकल फिजिकल स्चल पर्सनल के पास सेवकड़ ऐसी बाध्यता మానవ విల్వలో పెంపొందించడంలో మనకు ఉండవటువంటి దైవ వాక్కు ద్వారా వాక్య ప్రేరేత అయినటువంటి ఆ యొక్క వాక్యంలోని నిగూఢ సత్యాలను బయలుపరుస్తూ వ్యక్తి అభివృద్ధిలోనూ సంఘపరిచర్యలోను సమాజ సేవలోనూ అది సంఘపరిచర్యలోనే మన వంతు బాధ్యత మన భాగ్యము బారము ఏ రీతిగా ఉంటుందనేది మనము ప్రొఫెసర్ శివశంకర్ గారి ద్వారా నేర్చుకున్నాము కాబట్టి అనుదినము ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞత శక్తులు చెల్లిస్తూ వాక్య మనకున్నటువంటి ఆసక్తిని పెంపొందించుకుంటూ దివారాత్రములు దాన్ని ధ్యానించడం అనేది అదొక ధన్యత అనేక ప్రాంతములలో మరి అందుబాటులో లేదు ప్రయాణ సౌకర్యాలు లేని ప్రాంతాలుందని మన బిషప్ గారు చెప్తున్నారు టిబెట్ నేపాల్ ప్రాంతంలో సేవ జరిగించుకున్నకు వారికి సరైన మార్గము సరైన సదుపాయాలు లేక వారు నేర్చుకోవాలనే ఆత్ర మన దగ్గరకు వచ్చి రెవెలెండ్ ఆర్డినేషన్ తీసుకోవాలని ఆశపడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేవు కాబట్టి దేవుడు ప్రేమ కలిగిన దయగలిగిన గొప్పగలిగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము మన వంతు సహాయము ఇతరులను ప్రేమిస్తున్నాం ఎందువల్ల నీ కూర్పు వారిని ప్రేమించి సహాయ సహకారాలు ఈ కౌన్సిలింగ్ లో ప్రాముఖ్యత ఏంటంటే ఒక వ్యక్తి సంఘమే కానీ సమాజంలో కానీ ఒక వ్యక్తి తనకు అవసరం ఉన్న ఆ యొక్క ప్రార్థన అవసరమైతే కావచ్చు ఆర్థికంగానే కావచ్చు ఆ సలహాలు అందని ఆ యొక్క సంఘటనలో మన వంతు అందించాలి అది దైవ మార్గంగా నేను భావిస్తాను నేను వయంసేలో పనిచేస్తున్నాను గత ఇరవై ఎనిమిది అనేక కార్యక్రమాలు ఈ మురికి వాడలనే కానివ్వండి స్ట్రీట్ చిల్లన్ కొరకే కానివ్వండి స్త్రీల పట్ల సమాజంలో విద్య వైద్య ఆరోగ్య విషయాలన్నింటిలో కూడా మరి యొక్క చాలా గొప్పగా పనిచేస్తుంది ప్రపంచంలో ఒక పెద్ద సంస్థగా ఉంది మా యొక్క లో మరి నలభై నాలుగు చర్చిలు ఆ ఆరాధన జరుపుకుంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు క్రైస్తవులు గారు హిందూ మతం నుండి వచ్చి రక్షింపబడి దేవుణ్ణి ఆరాధించుకుంటకు అది ఒక సేఫ్టీ ప్లేస్గా రక్షితమైన స్థలంగా ఎంచుకొని అక్కడ రెంట్ కట్టి వారు ఆరాధన జరుపుకుంటున్నారు బైబుల్ స్టడీ జరుగుతుంది మరి ప్రొఫెసర్ గారు మాకు బైబుల్ టీచర్గా ఆ గురువు వారు బైబుల్ స్టడీ కండక్ట్ చేస్తున్నప్పుడు వేరే వేరే జిల్లాల నుండి వేరే వేరే స్టమ్స్ నుండి బీదరికంలో ఉన్నటువంటి సేవకులు కూడా అక్కడొచ్చి తలపీ పొంది ఆత్మీయ ఎదుగుదల ఆదరణ వాక్యము ఒక సంతృప్తిగా కలిగిస్తుంది నిండు నిశ్చయంతోనూ ఒక తీర్మానం చేసుకుని వారు సేవ జరిగిస్తున్నారు ప్రతి మంగళవారము బైబుల్ స్టడీ ఉంటుంది तक रोजल्त वाँ वक्त देश बीद वारी मैं विवाहम चुस्ने पैस्थारे विवाह प्रोफेसर गुंद चुप्तना वार्ड आयुक्त आसक्ति देश आग प्रेम संघम पट स बाध्यत గుర్తెరిగి ఆ రీతిగా వారు ఆ యొక్క సేవ జరిగించు మరి అంచలంచెలుగా మంచి పేరు ప్రఖ్యాతులు దేవునికి మహిమకర్మగా జీవించటం జరుగుతున్నది కాబట్టి ప్రార్థించుకున్నాను దేవునికి వందనస్తులు ప్రేమ నమ్మకమైనట్టు మా గొప్పతండ్రి పరిశుతాత్మ స్తోత్రంలో సకల ఆశీర్వాదంలో కారణభూతులుగా ఉంటూ సృష్టికర్త సర్వాధికారి సర్వ లోకానికి మా తండ్రి అధిపతిగా దేవుడు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా ఉంటున్నారు మీరు అట్టి ధన్యమైన దేవుణ్ణి మేము స్థుతించటము ఆరాధించటము మేము అపరచబడటం స్థుతించటము కీర్తించటము అన్నిటికీ మీరు స్తోత్రాలు అటు ప్రభువు మాకు ఉన్నాడని ఒక ధైర్యము స్థైర్యము సహనము ఓర్పుతో మా తాన్ని మా జీవితాలలో మేము మీకు వంట కొట్టబడి మా తన్ని వాక్యముడలా మాకున్నటువంటి ఆ యొక్క అచంచల శ్రద్ధ శక్తులు కలిగి భక్తితో విశ్వాసంతోనూ నీ ప్రేమలో మా తాన్ని మమ్మల్ని అనుదినము మమ్మల్ని గుడి తెరిగి నడిపించి మమ్మల్ని జీవింప చేస్తున్నందుకు వందనాలు మాత్రండి ఇక్కడ జరిగినటువంటి యొక్క కార్యక్రమం బట్టి మీకు వందనాలు మాత్రండి వాక్యం ద్వారా సంఘం కొరకు సంఘ పటిష్టత కొరకు సమాజం కొరకు మా మా బాధ్యతలను మాకు మరొకసారి గుర్తు మీకు వందనాలు దేవ మీ సేవకుల ద్వారా మీరు జరిపించినటువంటి ప్రతి కార్యక్రమంలో సేవలో ఫల ఫలితంగా అభివృద్ధిలో అభివృద్ధిని దయచేస్తే మాత్రండి మీకు కట్టణముల ద్వారా శాసనముల ద్వారా విధుల ద్వారా మేము ఇంకను నేను ప్రేమిస్తూ నీ ప్రేమకు బద్దులయ్యి జీవించడం కృప దయచేయండి దేశ ఉన్నప్పటికీ మాత్రండి నీవు సార్వభౌమాధిక రాజ్యాధిపతిగా దేవుడుగా ఉన్నారు మీ పాలన కిందనే మరి రాజ్యములు దేశములు పరిపాలన జరిగిస్తున్నారు మా తండ్రి అట్టి దేవుడు మాకున్నందుకు మేము ఎంతగానో గర్విస్తున్నాము మా తండ్రి నిన్నటి దినము అనేక ట్రైబల్ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో మా తండ్రి వారి జీవన స్థితిగతులను మేము గమనించినాము వారిలో ఉన్నటువంటి మీ యొక్క ప్రేమను బట్టి మీకు పొందన్నారు దీనస్థితిలో బాధలు శ్రమలలో మా తండ్రి ఆ బిడ్డలు దినదినము నీ అందరి భయభక్తి కలిగి జీవించటప్పుడు మీరు ఇచ్చినటువంటి సంగ సేవను బట్టి మీకు వందనాలు చెల్లించున్నాము వేరీగా మా తండ్రి ఈ యొక్క మీరు చేస్తున్నటువంటి సహాయతను మీ కోపం మీకు వందనాలు ఇంకా నువ్వు సంఘ మీ యొక్క ప్రణాళికను గుర్తురిగి మేము జీవించట కృప జారీ ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమంలో మీరు నడిపించిన పొందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత మీరే పొందుమని రోగైన యేసు క్రీస్తు నామలో ప్రార్థించి వేరుకుంటున్నాము తల్లి